ప్రాప్య ఫల కర్మకిం పరం కర్మ తడం కృతిమహోద ఫలమాశ్వ గతినిరోధక ఈశ్వరార్పిత నిశయోధకం ముక్తి సాధకం యవాంగ్న కార్యముత పూజనం జపచితం క్రమా జగతీయు స అష్టమూర్తిభృత్ దేవూజనం ఉత్తమ స్థవాత్ ఉందజం జప ధ్యానముత్తమ అజ్యారయోత సరళచింతనో విరళతరం భేదభావనా సోహమిత్యస భనాభి పవని మూన్య సుస్థితి భావన బలాత్ భక్తిరుతమా హృత్స్థల మన స్వస్థక్రయా భక్తియోగ బోధ నిశ్చిత హృత్స్థల మన స్వస్థాక్రియా భక్తి బోధ నిశ్చితం హృత్స్థలే హృదయస్థలే మనస్వస్థత కాబట్టి హృదయంలోనే మనసు వెళ్ళి అణిగిపోవడం ఏదైతే ఉందో అదే క్రియా భక్తి యోగ బోధ మరియు బోధా నిశ్చితం ఇక్కడికి చూచాం పది స్లో పది అయిన హృత్స్థలే మనహస్వస్థత కాబట్టి హృదయ స్థానంలో మనసు వెళ్ళి చేరిపోవడం ఏదైతే ఉందో అది భక్తి క్రియ అంటే క్రియ అంటే కర్మయోగం భక్తి భక్తి యోగం యోగం యోగం అంటే ఇక్కడ వరకు చిత్తశుద్ధికి సంబంధించినవే అవునా క్రియా భక్తి యోగా ఇవన్నీ చిత్తశుద్ధికి సంబంధించినవి కాబట్టి అంతఃకరణ శుద్ధి కోసం చిత్తశుద్ధి కోసం ఈ మూడు ఉపయోగపడతాయి బోధ ఏదైతే ఉందో అది సాక్షాత్ మోక్ష సాధనం కాబట్టి మోక్షానికి జ్ఞానం ఒకటే ప్రధానం కనుక అదే బోధ అయితే వీటిల్లో క్రియా భక్తి యోగ క్రియ అంటే కర్మయోగం దాని గురించి మొదటి నుంచే తెలుసుకున్నాం ఈశ్వరార్పితం నిశ్చయకృతం అదంతా కర్మయోగం అర్థమైపోయింది తర్వాత భక్తి భక్తి అంటే కూడా ఏమిటో తెలుసుకున్నాం పూజ జపము ఇవన్నీ కూడా తెలుసుకున్నాం భక్తి ఎలా చేయాలి భగవంతునితో మనకు ఉండేటువంటి సంబంధం ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకున్నాం భక్తి కూడా మనకు అర్థమైపోయింది యోగ ఒక్కటి ఉంది ఎందుకంటే ఆ తర్వాత బోధ బోధ అంటే జ్ఞానం జ్ఞానం అనేటువంటిది మోక్షానికి ఏక సాధనం కనుక అది అపరోక్ష జ్ఞానం కనుక ఈ యొక్క యోగం అనేటువంటిది ఒక్కటి చెప్పాల్సి ఉంది దాన్ని ఇప్పుడు టచ్ చేస్తున్నాడు ఈరోజు ప్రధానంగా యోగం యోగము అని అంటే చాలా ఉండే యోగాలు ఇప్పుడు లంబికా యోగం అని ఉంది హఠయోగం అని ఉంది స్వరయోగం అని ఉంది ఇటువంటి యోగాలు చాలా ఉన్నాయి కానీ యోగము అని అంటే జనరల్గా పతంజలి మహర్షి రచించినటువంటి అష్టాంగ యోగం అర్థం ఇవి షడ్దర్శనాల్లో యోగం కూడా ఒకటి న్యాయము వైశేషికము సాంఖ్యము యోగము పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఈ ఆరు అష్టాంగం వాటికి మనకు ఆరు వచ్చేసి షడ్దర్శనాలు ఆ షడ్ దర్శనాల్లో యోగం కూడా ఒకటి ఉంది కాబట్టి ఇది కూడాను అంటే ఎంతవరకు యోగం ఉపయోగపడుతుంది ఇప్పుడు కర్మయోగాన్ని గురించి తెలుసుకున్నాం కర్మయోగం ఎట్లా ఉపయోగపడుతుందో మనకు తెలుసు అట్లాగే భక్తిని గురించి తెలుసుకున్నా భగవంతుడితో ఉండేటువంటి సంబంధం మరి యోగం ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు ప్రారంభం అవుతూ ఉంది ఈరోజు యోగాన్ని గురించే చెబుతాడు ప్రధానంగా యోగం అంటే జ్ఞానానికి యోగం అనేటువంటిది కూడా సహకరిస్తుంది అని కర్మయోగం ఎట్లా సహకరిస్తుందో భక్తి యోగం ఎట్లా సహకరిస్తుందో ఈ యోగం కూడా అట్లా సహకరిస్తుంది అంటే ఎప్పుడైతే మన మనసు నిలకడ లేకుండా ఉంటుందో ఈ మనసును నిగ్రహించడానికి ప్రధానంగా యోగం ఉపయోగపడుతుంది ఈ యోగం అష్టాంగాలు అష్టాంగ యోగం అంటారు అంటే ఎనిమిది అంగాలు దానికి ఎయిట్ లింప్స్ ఉంటాయి యమము నియమము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యాన సమాధి ఇవి ఎనిమిది మొదటిది యమం బ్రీఫ్గా చెప్తాను అర్థం చేసుకుంటూ యమము అంటే యమాహ యమములు యమాహ యమములు ఏంటి అవి అహింస అంటే ఫస్ట్ది నంబర్ వన్ యమము అంటే ఏంటంటే అహింస సత్య ఆస్థేయ బ్రహ్మచర్య అపరిగ్రహ ఇది యమాహ అంటే మొదటిది అహింస అహింస సత్య అస్ ఆస్థేయ బ్రహ్మచర్య ఇవి మొత్తం ఐదు కాబట్టి ఇది యమం యమము అంటే మనం ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అనేటువంటివి ఈ యమ నియమాల్లో వస్తాయి కాబట్టి అహింస ఇతరులను ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి అంటే సాధకుడుగా ఎవడైతే ఉండాలనుకుంటున్నాడో భగవత్ సంబంధాన్ని పొందాలనుకుంటున్నాడో అటువంటి వాడు ఉండవలసినటువంటి పద్ధతులు ఈశ్వర ప్రణిధానము అంటారు యోగంలో ఆ పదాన్ని మనం ఈశ్వర భక్తి అంటాము ఆ ఈశ్వర భక్తిని ఈశ్వర ప్రణిధా ప్రణిధానము అంటారు ఈ ఈశ్వర ప్రణిధానానికి ఇవి ప్రధానం యమ నియమ అనేటువంటివి ప్రధానమైనటువంటి అంగాలు కాబట్టి దీంట్లో అహింస ఎవరిని బాధించకుండా ఉండడం కాబట్టి ఇతరులు మనల్ని బాధిస్తే మనం బాధపడుతూ ఉన్నాం గనక ఈ బాధను మనం ఇతరులకి కలిగించకుండా ఉండాలి ఇతరులు నా విషయంలో ఎలా ఉండాలని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను అలాగే ఇతరుల విషయంలో కూడా నేను ఆ విధంగా ఉండాలి అనేటువంటిది కామన్ ఇది అహింస హింస లేకుండా ఉండడం ఈ హింస కాయకంగా చేయడమే కాకుండా వాక్ ద్వారా చేయడమే కాకుండా మనసులో కూడా లేకుండా ఉండాలి ఆ వ్యక్తిని నేను బాధిస్తాను అనేటువంటి భావన కూడాను మనసులో లేకుండా ఉండాలి భావం గనక మనసులో ఉంటే అది క్రియలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి భావన కూడా లేకుండా ఉండాలి కాబట్టి మనం క్రియ ద్వారా ఎవరిని హింసించకూడదు వాక్ ద్వారా కూడా ఎవరిని హింసించకూడదు అంటే అర్ధరహితమైనటువంటి మాటలు మాట్లాడి వాళ్ళ మనసులో గాయపడేటట్టుగా మనం ప్రవర్తించకూడదు ఇదంతా అహింస అట్లాగే అలా జరగకుండా ఉండాలంటే భావనలో కూడాను ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో ప్రేమ ఉండాల్సిందే కాని హింస ఉండడానికి అవకాశం లేదు అంటే వ్యక్తిని ప్రేమి హింసిస్తూ లేదా వ్యక్తిని హింసించాలనేటువంటి భావన కలిగి ఉంటూ భగవంతుని ప్రేమించేటువంటి అవకాశం లేదు గనక భగవంతుడి మీద మనకు పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉండాలనుకున్నప్పుడు భగవంతులు అంతటా నిండి నిబిడీకృతం అయ్యున్నాడు సత్యాన్ని కూడా మనం తెలుసుకున్నాం గనక ఎవరిని కూడా బాధించకుండా ఉండాలి అది అహింస అట్లాగే రెండవది అంటే ఇది యమవులు యమాహ యమములు నాయన యమ నియమాసన ప్రాణాయామం చెప్తాం కానీ సాధారణంగా చెప్పాలంటే యమాహ సూత్రం అట్లా ఉంది పతంజలి మహర్షి సూత్రం నేను చెప్పింది ఇప్పుడు మీకు అహింస సత్య అంటే సత్యం మాట్లాడుతూ ఉండాలి కాబట్టి ఏదైతే మనం ఆలోచిస్తామో అదే మనం చెబుతూ ఉండాలి ఏదైతే మనం చెబుతూ ఉన్నామో అదే మనం ఆచరిస్తూ ఉండాలి ఇదే త్రికరణ శుద్ధి మూడు విధాలుగా కూడాను ఒకే విధమైనటువంటి భావన కలిగి ఉండడం సత్యం కాబట్టి అహింస సత్య అట్లాగే అస్థేయ అస్థేయం అంటే ఏంటంటే ఇతరుల వస్తువుల్ని ఆశించకుండా ఉండడం ఇతరుల వస్తువుల్ని ఆశించకుండా ఉండడం వాటిని అపహరించకుండా ఉండడం కాబట్టి ఇది అస్థేయం కిందకి వస్తుంది అనమాట అంటే వాటి ఎందు ఆసక్తి లేకుండా ఉండడం ఇతరుల యొక్క వస్తువుల్ని మనం అపహరించకుండా ఉండాలంటే వాటి ఎందు ఆసక్తి లేకుండా ఉండాలి ఇవి నాకు సంబంధించినవి కావు సరేనా వాటిని నేను ఆశించడానికి అవకాశం లేదు ఎందుకని నావి ఏవైతే ఉన్నాయో అవి ఇతరులు ఆశించినప్పుడు నేను ఏ విధంగా అయితే బాధపడతానో అట్లాగే ఇతరులవి కూడాను నేను ఆశించడానికి అవకాశం లేదు కాబట్టి అధర్మపరంగా ఇంకోటి మనం ఇతరుల దగ్గర నుంచి ఆశించకుండా ఉండడం ఏదైతే ఉందో అది అస్థేయం కాబట్టి అహింస సత్యము చాలా ఇంపార్టెంట్ ఇవి అస్థేయము తర్వాత బ్రహ్మచర్యం కాబట్టి బ్రహ్మచర్య వ్రత దీక్షత కూడా ఉండడం అట్లాగే అపరిగ్రహ అపరిగ్రహదు కలిపి ఫ్లోరల్ అందువల్ల మనం ఆ విసర్గం ఇచ్చాం అపరిగ్రహాహ అంటే అపరిగ్రహం అపరిగ్రహం అంటే ఏంటంటే నేను ఏదైతే భోగ్య విషయం అనుకుంటూ ఉన్నాను దీనిని నేను అనుభవించాలి అవి అనుభవిస్తేనే నేను సుఖపడతాను అనేటువంటి కోరిక లేకుండా ఉండడం అట్లాగే కూడబెట్టేటువంటిది పొజిషన్స్ అన్నీ కాబట్టి ఎప్పుడు నాకు అవసరమవుతాయని జీవితాంతం కూడాను కూడబెడుతూ పోయేది ఏదైతే ఉందో అది అపరిగ్రహం కాబట్టి ఈ ఐదు కలిపి యమం ఈ ఐదు కలిపి యమం కాబట్టి ఈ యమము అనేటువంటిది మొదటి అంగం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల్లో మొదటిది యమం తరువాత నియమం నియమం అంటే ఏంటంటే నియమాహ ఇవి కూడా నియమములు ఏమిటవి శౌచ సంతోష తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని నియమా ఇవి నియమములు ఇవి కూడా ఐదు ఇప్పుడు యమము ఎట్లాగైతే తెలుసుకున్నామో నియమాలు కూడా ఐదు ఇవి ఏమిటంటే శౌచం నంబర్ వన్ శౌచ శుభ్రంగా ఉండడం శుభ్రంగా ఉండడం అంటే కేవలం దేహమే కాకుండా మనసులో కూడాను శుభ్రమైనటువంటి ఆలోచనలు పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు కదిలిండడం అట్లాగే సంతోష ఎప్పుడు కూడా మనిషి ఆనందంతో తృప్తితో ఉండడం అది సంతోషం ఎప్పుడు వస్తుందంటే మనిషికి తృప్తి ఉన్నప్పుడే వస్తుంది సంతోషం ఎందుకు ఉండదు అంటే అసంతృప్తి ఉంటే సంతోషం ఉండదు అసంతృప్తి ఎందుకుంటుంది అని ఆలోచించినప్పుడు ఏవేవో కావాలని ఆశిస్తాం గనక అవన్నీ లభ్యంగా అనప్పుడు అసంతృప్తి ఉంటుంది కాబట్టి యదృశ్య లాభ సంతుష్ట భగవద్గీతలో చెప్పినట్టు ఏదైతే మనకు లభ్యమవుతుందో అది మన ప్రారంభవశాత్తు మనకు లభ్యమవుతుంది గనక దాంతో మనం తృప్తి చెందుతూ ఉండడం ఎందుకని అది ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు గనక ఇది ఈశ్వర ప్రసాదము అనేటువంటి భావనతో ఉండడం కాబట్టి శౌచము సంతోషము తపహ కాబట్టి నిరంతరం తపస్సు చేయడం తపస్సు చేస్తూ ఉండడం స్వాధ్యాయం కాబట్టి భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని నిరంతరం కూడాను అధ్యయనం చేస్తూ ఉండడం స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానాన్ని కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి ప్రణిధానం ఈశ్వర సేవనం ఈశ్వర పూజనం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ ఉండడం ఇవన్నీ నియమా ఇవి నియమములు కాబట్టి యమమును నియమము రెండు చూచాం కాబట్టి ఎనిమిదిలో రెండు అయిపోయినాయి యమాహ నియమాహ అయిన కదా మూడవది యమ నియమ ఆసన ఆసనం స్థిర సుఖమాసనం అది సూత్రం అంటే నేను చెప్పేటప్పుడు ఆయన మీకు అవసరం లేకపోయినా పతంజలి యోగదర్శనంలో ఉన్న సూత్రాలే చెప్తున్నా మీకు ఆసనం అంటే ఏంటంటే స్థిర సుఖమాసనం అంటే స్థిరంగా కూర్చోవాల సుఖంగా కూర్చోవాలి ఇది ఆసనం కాబట్టి మనం కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటే మనం మధ్య మధ్యలో కదులుతూ ఉంటాము అట్లా కాకుండా స్థిర స్థిరంగా ఉండాలి ఆసనము సుఖం కాబట్టి ఎంతసేపు మనం కూర్చొని నాకు ధ్యానం చేస్తు ఆసనం మనకు సుఖంగా ఉండాలి అంతేగాని అది మళ్ళీ కష్టపెడుతూ ఉండకూడదు కాబట్టి స్థిర సుఖమాసనం కాబట్టి మూడవది ఆసనం ఏంటంటే స్థిరంగానూ ఉండాలి సుఖంగానూ ఉండాలి స్థిర సుఖమాసనం నంబర్ త్రీ నంబర్ ఫోర్ ప్రాణాయామం అసలు ఇదే ఈరోజు సబ్జెక్టు ఇది కంగం అంగం కాకపోతే నాలుగవది యమం మొదటిది నియమం రెండవది ఆసనం మూడవది నాలుగవది ప్రాణాయామం శ్వాస ప్రశ్వాసో ఉభయో రెండిటికి శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద ప్రాణాయా శ్వాస ప్రశ్వాసయోహో గతి విచ్ఛేద ప్రాణాయామ ఇది ప్రాణాయామానికి సూత్రం ఇవన్నీ పతంజలి మహర్షి యోగ సూత్రాలు మీకు చెప్తున్నది దీంట్లో లేవు ఉపదేశాలంలో కాబట్టి శ్వాస ప్రశ్వాసయోహో గతి విచ్ఛేద అంటే గతి అంటే ఇప్పుడు శ్వాస ప్రశ్వాస మనం గాలి పీల్చుకుంటాను చూసారా అది శ్వాస గాలిని వదులుతామే దాని ప్రశ్వాస అంటారు కాబట్టి శ్వాస ప్రశ్వాసయోహో ఉభయోహో ఈ రెండింటిలో కూడాను గతి విచ్ఛేద ప్రాణాయామ గతి అంటే గమ్యం అది నడుస్తూ ఉంటుంది గమనం ఇప్పుడు మనం దాని గురించి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మన శ్వాసలు శ్వాసలు నడుస్తున్నాయా లేదా నడుస్తున్నాయి కానీ మనకు నడిచేటువంటి శ్వాసలు ఒక పద్ధతిలో నడవవు ఓ పద్ధతిలో నడవాలి కానీ నడవు ఎందుకని మన ఆలోచనను బట్టి శ్వాసలు ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక్కసారి కోపం వచ్చింది అనుకోండి కోపం వచ్చినప్పుడు శ్వాసలు ఎట్లుంటాయి మెల్లగా నడవు ఇప్పుడు మీరు కోపడేవాళ్ళని చూస్తే అర్థమైపోద్ది వాడు కోప్పడేటప్పుడే అంటుంటాడు అంటే అంత స్పీడ్గా నడుస్తూ ఉండని అర్థం అదే ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి అప్పుడు శ్వాసలు ఒక విధంగా ఉంటాయి నిలకడగా ఉంటాయి కాబట్టి శ్వాస ప్రశ్వాసయోహో కాబట్టి మన శ్వాసలు పీల్చుకోవడం కానీ విడి విడిచిపెట్టడం కానీ ఇవి చేసేటప్పుడు ఒక గమనంలో పోవు కానీ ఆ గతిని విచ్ఛేద గతి విచ్ఛేద అట్లా కాకుండా ఒక పద్ధతిలో ఎటువంటి అటు శ్వాస నిశ్వాస విశ్వాసలు జరగడం కాకుండా అవి ఒక పద్ధతిలో నడవడం ఏదైతే ఉందో అది ప్రాణాయామం ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్ట్ అదే కనుక దాని గురించి నేను ఎక్కువగా మీతో మాట్లాడడం లేదు ఎందుకంటే సహజంగా ఎటువంటి నడిచేటువంటి ఈ ఉశ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక క్రమంలో నడవడం ఏదైతే ఉందో అది గతి విచ్ఛేదాన్ని ప్రాణాయామము అంటారు ప్రత్యాహారం ఈ ప్రత్యాహారం అనేటువంటిది ఇంద్రియ మనసులు లొంగి ఉండడం అంటే స్వవిషయ స్వవిషయ అసంప్రయోగే చిత్తస్వరూపానుకార ఇవ ఇంద్రియాణం ప్రత్యాహారీ కాబట్టి ఇంద్రియాలు స్వవిషయ అంటే ఇంద్రియాలు ఆయా విషయాల మీదకి పోతూ ఉంటాయి కళ్ళున్నాయి అవి దృశ్యాల మీదకి పోతూ ఉంటాయి చెవులు ఉన్నాయి శబ్దాల మీదకు పోతూ ఉంటాయి ముక్కు ఉంది వాసన మీదకు పోతూ ఉంటుంది ఇది అట్లా కాకుండా ఇంద్రియాణ స్వవిషయ ఆయా విషయాల ఎందు అసంప్రయోగే వాటితో సంబంధం లేకుండా చిత్తస్వరూపానుకార అంటే కేవలం మనసునే స్వరూప అనుకార మనసునే అనుసరిస్తూ ఉండడం అంటే విషయాల మీదకు పోయేటువంటి ఇంద్రియాలు విషయాల మీదకు పోకుండా మనసులో మనసు వైపుకి తిరగడం ఏదైతే ఉందో దీనిని ప్రత్యాహారము ఇది నంబర్ ఫైవ్ ఇకపోతే ప్రత్యాహార ధారణ తరువాతది ఐదోది ఆరోది ధారణ ధారణ అంటే దేశబంధ చిత్తస్య ధారణ అది సూత్రం దేశబంధ చిత్తస్య ధారణ చిత్తస్య మనసు ఏదైతే ఉందో ఈ మనసుకి దేశబంధ అంటే ఒకే ప్రదేశమునందు నిలకడగా దాన్ని బంధించి ఉండడం ఒకే విషయమునందు బంధించి ఉండడం ధారణ ఇదే మనం కాన్సన్ట్రేషన్ అంటాం ఒకే విషయం మీద లగ్నమై ఉండడము తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం ధారణ అయిపోయిన తర్వాత ధ్యానం ఈ ధ్యానం ఏమిటి అని అన్నట్లయితే ఏకాగ్రత అయింది కాదు ఆ తర్వాత సజాతీయ ప్రవాహం ఏ వస్తువు మీద మనం ధ్యానాన్ని కూర్చొని ఆ విషయం మీదనే లగ్నమయ్యి వృత్తులు మరొక వైపుకి వెళ్లకుండా ఆలోచనలు అటు ఇటు వెళ్ళకుండా దాని ఎందే నిమగ్నమై ఉండడం అది ధ్యానం తర్వాత సమాధి సమాధి అంటే ఇప్పుడు ధ్యానం చేసేవాడు ఉన్నాడు నేను ధ్యానం చేస్తున్నాను అని తెలిసినంత వరకు అది ధ్యానం నేను ధ్యానం చేస్తున్నాను అని తెలియని స్థితి వస్తుంది చూసారా అది సమాధి నేను ధ్యానం చేస్తున్నాను అనే స్థితి కూడా తెలియకుండా ఉండడం సమాధి దీన్ని అసంప్రజ్ఞాత సమాధి అంటారు ఇది కొత్త విషయంగా ఉందే స్వామీజీ అని మీరు అనొచ్చు దుర్దృశ్య వివేకంలో ఈ సమాధులన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా ప్లీజ్ సో ఇప్పటి మనం చూసినటువంటి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు ఏవైతే ఉన్నాయో ఇది అష్టాంగ యోగం కదా కాబట్టి ఎప్పుడైతే మనసు నిలకడ లేకుండా ఉంటుందో సాధారణంగా ఎటువంటిప్పుడు ఉపయోగపడుతుంది ఏంటంటే మనసు నిలకడలేకుండా ఉంటుంది అప్పుడు ఏమైపోద్ది హృత్స్థలే మనహస్వస్థత క్రియా క్రియా ఉండ కర్మయోగం చేయలేడు భక్తి భక్తి కూడా చేయలేడు ఒకవేళ చేసినా చేయాలని కూర్చున్నా యాంత్రికమైపోతుంది ఒక భజన చేసినా కూడా యాంత్రికంగా ఉంటుంది కానీ భక్తి ఉండదు ఎందుకంటే మనసు రకరకాలుగా చెదిరిపోతూ ఉంటుంది అటువంటి మనసును నిగ్రహించడానికి ఉపయోగపడేటువంటిది ప్రాణాయామం అంటే ఇప్పుడు మనం చూసిన ఎనిమిదిలో నైన్ నంబర్ ఫోర్ కదా నంబర్ ఫోర్ ప్రాణాయామం ఇదే ప్రధానం ఇప్పుడు అంటే ఆ ఒక్క అంగాన్ని తీసుకొని ప్రాణాయామము అనేటువంటి చతుర్థ ఏదైతే ఉందో నాలుగోది దాన్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడు ఎందుకనంటే ఎప్పుడైనా మనసు నిలవకపోతే ధ్యానం గనక సాగకపోతే కాబట్టి మనం ఎంతో కలతబడుతూ ఉంటాం గనక అటువంటి ఎందుకని పూర్వజన్మ వాసనలు కూడా ఉంటాయి మనం ధ్యానం చేయాలని మనసు చెదిరిపోయే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఉండాలి అని అంటే మనసును నిగ్రహించుకోవాలి అలా మనసును నిగ్రహించుకోవాలంటే ప్రాణాయామం ఉపయోగపడుతుంది ఇది నంబర్ లెవెన్ శ్లోక నెంబర్ లెవెన్ ీయతే మన జాపక్షివత్ రోధసాధనం వాయుదనాత్ లీయతే మన జాపక్షివత్ రోధసం జాల్వత్ రోధసం వాయుధనాత్ీయత మన జాల్ పక్షివత్ రోధసాధనం వాయు రోధనాత్ రోదనము అంటే నిగ్రహం అని అర్థం అంటే వాయు రోధనాత్ అయ్యా నిగ్రహించడం వల్ల అంటే వాయు రోధనాత్ గాలిని నిరోధించడం వల్ల వాయు రోధనాత్ లీయతే మనహ మనహ లీయతే మనసు లయిస్తుంది కాబట్టి మనం గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉన్నాము ఈ ప్రాణాయామం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ప్రాణ నిరోధం వల్ల వాయు రోధనాత్ వాయు అంటే ప్రాణం ప్రాణరోధనం వల్ల లీయతే మనహ మనహ లీయతే మనసు లయిస్తుంది ఇప్పుడు మనకేంటి మనసు పరిగెత్తుతూ ఉందని అనేక విషయాల మీదకి మనసు పరిగెత్తుతూ ఉంది కానీ వాయువును గనక అంటే మనసును మనం నిగ్రహించలేము అది ఎటుపోతుందో అర్థమే కావడం లేదు కాబట్టి గాలిని గనక చేతిలో బంధిస్తే ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది మనసుని నిలుపుకోవడం అనేటువంటిది కాబట్టి మనసుని నిలిపేటువంటి అవకాశం లేకుండా ఉంది డైరెక్ట్ కంట్రోల్ లేదు మనసు మీద మనకు అది ఎటువంటి పోతూ ఉంది అది పెట్టేటువంటి బాధలను అనుభవిస్తున్నామే కానీ దాన్ని నిగ్రహించేటువంటి పరిస్థితుల్లో లేవు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇండైరెక్ట్ వే అంటే ఇంకొక మార్గం ఇంకొక మార్గం ఏంటి దీన్ని డైరెక్ట్గా పట్టుకోలేకపోతున్నాం కనుక ఇండైరెక్ట్ వేలో వస్తున్నాం అదేంటి వాయురోధనము అంటే ప్రాణాయామం వాయురోధనం అంటే ఏదో కాదు ప్రాణాయామం ప్రాణ నిరోధం వాయు రోధనము నిరోధము వాయురోధనము అంటే వాయు అంటే ప్రాణం ప్రాణరోధనం ప్రాణరోధనం అంటే ప్రాణాయామం ఈ ప్రాణాయామం వల్ల మన లీయతే మనసు లయించిపోతూ ఉంది ఎట్లాగూ లయించిపోతూ ఉందండి జాల పక్షివత్ పక్షి రోధనే జాలహ పక్షిని పట్టుకోవడానికి వల ఎట్లాగైతే ఉపయోగపడుతుందో అట్లా జాల జాల పక్షివత్ కాబట్టి ఒక పక్షిని పట్టుకోవాలి పక్షి తిరుగుతూ ఉంటుంది దాన్ని పట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒక వలను విసిరితే ఆ వలలో ఎట్లాగైతే పక్షి పడిపోతూ ఉందో అట్లాగే ఈ మనసు కూడాను నిగ్రహం లేకుండా తిరుగుతూ ఉంది కనుక రోధ సాధనం దాన్ని నిరోధించడానికి ఏకైక సాధనం ఏంటంటే చాలా ఈజియెస్ట్ వే ప్రాణాయామము ప్రాణ నిరోధం వల్ల వలలో చిక్కినటువంటి పక్షి ఎట్లాగైతే కదలలేదో అట్లాగే మనసు కూడా నిలబడిపోతుంది లేకపోతే తిరుగుతూనే ఉంటుంది కాబట్టి పక్షి ఎట్లాగైతే తిరుగుతూ ఉంటుందో అట్లాగే ఈ మనసు కూడా తిరుగుతూ ఉంటుంది మరి పక్షిని పట్టాలి తిరగకుండా చేయాలి అంటే దాన్ని ఎట్లాగైతే మనం వలలో బంధిస్తూ ఉన్నాము అట్లాగే దీన్ని కూడా బంధించాలి దీనికి ఉపయోగపడేటువంటిది ప్రాణాయామము అష్టాంగ యోగంలో అంటే ఎనిమిది అంగాలు కలిగినటువంటి పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగంలో ఒక అంగం తీసుకొని దాన్ని డిస్కస్ చేస్తూ ఉన్నాడు వాయురోధనాత్ మనహ కాబట్టి ఈ ప్రాణాన్ని కనుక మనం నిరోధించినట్లయితే పక్షిని వలలో బంధిస్తామో ఆ విధంగా ఆలోచనలన్నీ కూడాను మనము అరికట్టవచ్చు అంతకన్నా ఇంకో మార్గమే లేదు అంటే మనసును తిరగనియకుండా చేయచ్చు అని ఇక్కడ ఇంకోటి కూడా అర్థం చేసుకోండి మీరు మనసు తిరగకుండా చేయడం అంటే ఎప్పుడూ తిరగకుండా ఉంటుందని కాదు అదే గనక వలని గనక విడిచి తీస్తే ఇప్పుడు వలలో బంధించాం పక్షిని వల తీసేశాం అప్పుడేమవుతుంది పక్షి మళ్ళీ ఎగిరిపోయి తిరుగుతుంది అట్లాగే ప్రాణాయామం కనుక ఆపేశామంటే మళ్ళీ మనసు పోయి తిరుగుతూ ఉంటుంది అంతే తాత్కాలికం సార్ టెంపరీ సరే కేవలం తాత్కాలికంగా పక్షిని ఎట్లాగైతే వలలో బంధించుంటాము ఆ బంధించినంత వరకే పక్షి వలలో ఉంటుంది ఆ వల కనుక తీసేస్తే అది ఎట్లాగైతే ఎగిరిపోతూ ఉందో అట్లాగే ప్రాణాయామం చేసినంత వరకే మనసు నీకు నిగ్రహంలో ఉంటుంది ప్రాణాయామం కనుక ఆపేసావా దాని దారిని అది పోతుంది వలను తొలగించేసావంటే పక్షి ఎట్లాగైతే ఎగిరిపోతుందో అట్లాగే ప్రాణాయామం ఆపేస్తే ఇది కూడా అట్లాగే పరుగులు తీస్తుంది మరి ఈ ప్రాణాయామం వాయురోధనతో మనహలీయతే పోనింటి తాత్కాలికంగా అయినా సరే నా మనసు నిగ్రహింపబడుతుంది ఎట్లా చేయాలి దీనికి కొద్ది పద్ధతులు ఉన్నాయి యాజ్ఞవలిక మహర్షి ఒక రకంగా చెప్పాడు ఇవంతా ఏంటంటే దీనికి నిష్పత్తి ఉంది ఇంతముందే మనం చూసాం ప్రాణాయామం చెప్పినట్టు గతి విచ్ఛేద ఏది శ్వాస ప్రశ్వాసయోహో ఎట్లాంటట్లా మనసు ఆలోచిస్తూ దానికి సంబంధించి మన యొక్క ఉశ్వాస నిశ్వాసాలు ఎట్లా గదులుతూ ఉన్నాయో ఒక పద్ధతి లేకుండా అట్లా లేకుండా ఆ గమనాన్ని నిరోధించడం కదా కాబట్టి దానికి ఒక పద్ధతి ఉంది ఒక క్రమం ఉంది ఆ క్రమము అంటే వన్ ఇది యోగం చెప్పింది యోగ మార్గంలో ఏంటంటే వన్ చేయాలి ఇది క్రమం అలాగే క్లియర్గా ఉంది ఎందుకంటే మన మనసు ఆలోచించే ఆలోచన యొక్క దృక్పథాన్ని బట్టి మన శ్వాసలు గదులుతూ ఉంటాయి కోపం వస్తే ఒక రకంగా శాంతం ఉంటే ఒక రకంగా ఇట్లా అట్లా కాకుండా గతి అది ఒకే పద్ధతిలో నడవడం అర్థమవుతుందా ఇప్పుడు మీకు ఒకే పద్ధతిలో నడవాలి అది ఎట్లా నడవాలి అన్నట్లయితే వన్ అంటే వన్ అంటే ఇప్పుడు మొదట ఇది ఇంకొకటి కూడా మీకు చెప్పాలి అది బాగా అర్థమవుతుంది ఈ ప్రాణాయామం శ్వాస తీసుకొని శ్వాస వదలడం అనేటువంటిది ఇది నాలుగు రకాలుగా ఉంటుంది ఆయన ఒకటి మనం గాలిని పీలుస్తాం కదా శ్వాస గాలిని లోపలి తీసుకున్నాం కదా మళ్ళీ వదులుతాం కదా అది ప్రశ్వాస ఇది శ్వాస అది ప్రశ్వాస అంటే ఓ శ్వాస అంతే ఇంకేం కానీ ప్రాణాయామం ఎట్లంటే ముందు గాలి తీసుకుంటాం గాలి తీసుకున్న అది నిష్పత్తి గాలి తీసుకున్న తరువాత లోపల ఆపాల కొంత ఇప్పుడు మామూలుగా గాలి తీసుకున్నాం అనుకోండి అని తీసుకొని వదిలేస్తాం అట్లా కాకుండా గాలి తీసుకోవాలి అది ఎట్టంట తీసుకోవడానికి లే రేషియో ఇది వన్ అంటే ఒకటి రేషియో ఒక రేషియో అంటే సపోజ్ పది సెకండ్లు నేను గాలిని తీసుకున్నాను అనుకోండి లోపల ఎంత ఉంచాలా ఫార్టీ సెకండ్స్ వన్ ఈజ్ టు ఫోర్ ఈజ్ కాబట్టి ఒక పది సెకండ్లు కనుక నేను గాలి తీసుకుంటే నలభై సెకండ్లు లోపల ఉంచాలి ఆ తర్వాత వదులుతాము చూసారా అప్పుడు ఇరవై సెకండ్లు వదలాలి అది ఇంకే లేదు వన్ ప్రాణాయామం చేసే పద్ధతి కాబట్టి మొదటి తీసుకోవడం శ్వాస నిలపడం ఉండ లోపల దాన్ని కుంభకము అంటారు కుంభకం అని ఎందుకంటారు అంటే ఒక కొండలో నీళ్లు ఎట్లాగైతే నింపుతాడో కుంభ అంటే కుండ కొండలో నీళ్లు నింపినట్లు లంగ్స్లో గాలి నింపుతాడు కనుక అంతే ఊపిరితిత్తుల్లో గాలి నింపుతాడు అందుకని దాన్ని కుంభకం అన్నారు కదా ఈ కుంభకం ఎక్కడ జరుగుతుంది లోపల జరుగుతూ ఉంది గాలి పీల్చేసాడు ఇప్పుడు లోపల చేస్తున్నాడు కదా లోపల ఆపుతున్నాడు కదా అది అంతః కుంభకం లోపల జరుగుతుంది కనుక అంతః కుంభకం అంటే లోపల ఆ గాలిని ఆపడం ఆ తరువాత మనం ఇంతకుముందు చెప్పిన నిష్పత్తి ప్రకారం వన్ కదా ఆ టూ అంటే నేను గనక పది సెకండ్లు కనుక గాలి తీసుకుంటే నలభై సెకండ్లు ఆపుతాను అది అంత కుంభకం కానీ మళ్ళీ వదులుతాను చూసారా ఇరవై సెకండ్లు వదులుతాను వదిలేసిన తర్వాత ఏం చేస్తాను మళ్ళీ పిలుచుకుంటాను కదా ఇప్పుడు ఎప్పుడైతే గాలి వదులుతామో మళ్ళీ పిలుచుకుంటాం కానీ అక్కడ స్టాప్ చేయాలి వెంటనే రాకూడదు గాలి వెంటనే లోపలికి పీల్చకూడదు దాన్ని అక్కడ స్టాప్ చేయాలి దీన్ని బహిహి కుంభకం అంటారు అంటే ఎక్స్టర్నల్గా ఆపేది కనుక శ్వాస మొదటి తీసుకునేటువంటిది నైన్ ఆ తర్వాత అంతః కుంభకం తర్వాత ప్రశ్వాస వదిలిపెట్టడం తర్వాత బహిర్ కుంభకం ఇట్లా నాలుగు రకాలుగా జరుగుతుంది ఇది ప్రాణాయామం అంటే కాబట్టి ఇదిగో ఈ రెండు టూ నాస్టల్స్ ఉన్నాయి కదా మనకు నాసి కేంద్రియాల ఇక్కడ ఈ నాసికేంద్రియాల దగ్గరకు వచ్చేటప్పటికి ముక్కు దగ్గరికి ఈవైపు ఈ వైపు ఉంది కదా సపోజ్ ఇక్కడ ఇట్లా ఇది మూసేయాలి బొటన్ వేలుతో ఈ వైపు నుంచే తీసుకోవాలి గాలి టూ సైడ్స్ తీసుకోకూడదు ఇప్పుడు మనం చెప్పినట్టు వన్ ఈ సైడ్ నుంచే తీసుకోవాలి మెల్లగా ఎంత తీసుకోగలవు వినపడుతుందండి ఇక దట్ ఈస్ వన్ ఈజ్ టు ఫోర్ ఇస్టు ఇప్పుడు నేను చేసింది కరెక్ట్ మీరు వాచ్ పెట్టి చూసుకోవచ్చు వన్ ఈజ్ టు ఫోర్ ఇస్ట్ టూ సో ఇది ప్రాణాయామం చేసేటువంటి పద్ధతి అంటే ఇప్పుడు ఏం చేశాను నేను మొదట ఈ ముక్కు రందరం ద్వారా తీసుకున్నాను ఆయన ఈ పక్క నుంచి వదిలాను కదా ఇట్లా ఐదు సార్లు ఇలా చేసి ఆ తరువాత దీన్ని మూసి ఈ సైడ్ నుంచి తీసుకొని ఇటు వదలాలి క్లియర్నా ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు క్లియర్గా ఉందనుకుంటున్నా సో ఇటు తీసుకొని ఇటు వదలడం ఐదు సార్లు అందుకని మీకు చెప్తున్నా ఇది బొటన్ వేలతో గనక ఇది గనక నొక్కి పెడితే చాలా ఈజీగా ఉంటుంది అట్లాగే మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో దాంతో దీన్ని మొయ్యచ్చు అట్లాగే మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకునేటప్పుడు సేమ్ ఈ పక్క మోస్తావు ఈ పక్క తీసుకుంటావు అట్లా మళ్ళీ వదులుతావు ఇట్లా ఇటు ఫైవ్ టైమ్స్ అటు ఫైవ్ టైమ్స్ చేసావు కదా అక్కడికి ఒక ఆవర్తం దీన్ని ఒక ఆవర్తం అంటారు ఇట్లా మూడు సార్లు కనుక చేస్తే అంటే మూడు సార్లు అంటే ఎన్ని అవుతాయి అప్పటికి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కదా ఫైవ్ ఫైవ్ ఫైవ్ ఫైవ్ ఫైవ్ ఫైవ్ కదా ఫిఫ్టీన్ అవుతుంది కాబట్టి ఇది మూడు ఆవర్తాలు మూడు ఆవర్తాలు చేయాలి సరేనా అంటే ప్రాణాయామం చేసేటువంటి పద్ధతి మూడు ఆవర్తాలు చేయాలి అప్పుడు మనసు నిలబడుతుంది అంటే బండిని తోలుకుంటూ పోతూ ఉంటే అది ఇష్టం వచ్చినట్టు బండి పోయేటప్పుడు కళ్ళెం బట్టి కనుక గట్టిగా లాగితే బండి ఎట్లాగైతే ఆగిపోతుందో అదే అలాగే రకరకాలుగా చెల్లా చెదరై పరిగెత్తుతూ ఉండేటువంటి మనసుని ఈ ప్రాణాయామం చేయడం వల్ల అది నిగ్రహింపబడుతుంది దిస్ ఈజ్ ప్రాణాయామం రమణ మహర్షి చెప్పే ప్రాణాయామం ఇది కాదు అందుకు చెప్తున్నాయి ఇదంతా ఇప్పుడు మన పతంజలి మహర్షి చెప్పేటువంటి యోగదర్శనంలో అష్టాంగ యోగంలో ప్రాణాయామం ఇదే ఎవరు చేసినా ప్రాణాయామం ఇదే ఇప్పుడు మనం చూసిందే ప్రాణాయామం ఇదే పద్ధతి చేయాల్సింది దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది శ్వాసలు చక్కగా నడుస్తాయి కనుక మనసు సక్రమంగా ఉంటుంది ఏంటో బాగానే ఉంది తాత్కాలికమైతే రమణ మహర్షి చెప్పేటువంటి ప్రాణాయామం ఇది కాదు ఆయన చెప్పేది ప్రాణీక్షణం ప్రాణ ఈక్షణం ప్రాణేక్షణం ఈక్షణం అంటే చూడడం ఈక్షణం అంటే చూడడం ప్రాణేక్షణం అంటే ప్రాణాన్ని చూడడం వీక్షించడం ప్రాణేక్షణం అంటే ప్రాణాన్ని చూడడం సో రమణ మహర్షి చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం చేసినట్టుగా ఇలా పెట్టుకొని చేయడం కాకుండా నైన్ ఇప్పుడు సపోజ్ ఇట్లా కూర్చున్నాం అనుకోండి ఏది ఆలోచించకుండా మన శ్వాసలు నడుస్తూ ఉండ శ్వాసలు ఎప్పుడైనా చూసాం మనం ఇప్పుడు చూడలే ఇప్పుడు కామ్గా కూర్చొని ఇప్పుడు ఉశ్వాస నిశ్వాస శ్వాస ప్రశ్వాస ఆ కిందకి మనం వదులుతున్నాం అనుకోండి గాలి ఆ గాలిని చూస్తూ ఉండడం మళ్ళీ దాన్ని పీలుస్తున్నాం అనుకోండి లోపలికి దాన్ని చూస్తూ ఉండడం అంటే అది లోపలికి వస్తూ ఉంది ప్రాణం అనేదాన్ని నువ్వు వీక్షణం లేక ఈక్షణం ఏదైనా ప్రాణీక్షణం అంటే బ్రత్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం అంత ఇంకేం లేదు శ్వాస కిందకి పైకి పోతా ఉంది కదా దాన్ని నువ్వు చూస్తూ ఉండడం దిస్ ఈజ్ ప్రాణాయామం రమణ మహర్షి చెప్పే ప్రాణాయామం ఇది దీన్ని ప్రాణేక్షణం అంటారు ఇది కూడా శాస్త్రంలో ఉంది కానీ ఎక్కువ శాతం నూటికి తొంభై శాతం ఇంతకుముందు మనం చెప్పిన అష్టాంగ యోగంలో ఉండేటువంటి ప్రాణాయామమే చేస్తారు కానీ ఇది చూచారా ఇప్పుడు ప్రాణేక్షణం అని చూచామే అద్భుతమైంది ఇది ఎందుకంటే వెంటనే నిలబడిపోతుంది నేను నా అనుభవంలో చెప్తున్నాను మీకు ఒక్కసారి అంటే మీకు సక్రమంగా చెప్పాను లేదా బాగా వినండి ఇప్పుడు ప్రాణం నడుస్తుంది కదా నైనా గాలి పీలుస్తూ గాలి వదులుతూ ఉన్నాం ముక్కులో నడుస్తూ కానీ మనసు దానిమీద పెట్టడం గాలిని పీలుస్తూ కదా ముక్కులోంచి గాలి పోతుంది కదా కళ్ళు మూసుకొని కూడా చేసుకోవచ్చు మనం దాన్ని అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఉండడం లేదు కళ్ళు తెరిచి కూడా చేయచ్చు మళ్ళీ గాలి పోతూ ఉంది ఆ పోయేటువంటి గాలిని చూస్తూ ఉండడం మనసు నిలబడిపోద్ది ఎందుకో తెలుసా అక్కడ ఒక టెక్నిక్ ఉంది ప్రాణాయామం చేస్తే మనసు నిలబడతాది ఈ ప్రాణేక్షణంలో అంటే ప్రాణాన్ని చూడడంలో చూసేది ఎవరు మనసా తిరిగేది ఎవరు రెండు పనులు చేయలేదు అదే టెక్నిక్ ఇంకే లేదు మహర్షి చెప్పేది ఏంటంటే ఈజీ టెక్నిక్ మనసు ఎప్పుడైనా ఒక్క పని చేస్తుంది కానీ రెండు పనులు చేయనేలేదు మనసు రెండు ఆలోచనలు కూడా ఒకసారి చేయలేదు ఒక ఆలోచన అయిపోయిన తర్వాతే ఇంకొక ఆలోచన చేస్తుంది కానీ రెండు చేసేందుకు అవకాశం లేదు ఎప్పుడైతే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉందో ఇక్కడ ఇంకా తిరగలేదు తిరిగింది అనుకోండి ఎక్కడికంటే అడిగి మనసు తిరుగుతున్నది ఇక్కడ అబ్జర్వ్ చేయలేదు కాబట్టి ప్రాణాన్ని అది పనిగా చూస్తూ ఉండాలి అని అంటే మనసు ఎక్కడంటే అక్కడ సంచరించకుండా ఉండాలి ఎందుకని ఒకే టైంలో ఒకే కాలంలో మనసు రెండు పనులు చేయలేదు ఇది ప్రాణేక్షణం వెరీ వెరీ ఈజీ సరేనా నేను చేసేది కూడా చెప్తా మీకు కొద్ది చిన్నతనం నుండి ఇది అలవాటు అంటే ఇంతకుముందు చెప్పిన పో పూరకము అంటే మొదట మనం గాలి తీసుకుంటాం కదా దాన్ని పూరకం ఎందుకంటే లోపల లంగ్స్ అంతా కూడా పూరిస్తుంది కనుక ఉపరితిత్తుల్ని పూరించేస్తుంది నింపేస్తుంది కనుక పూరకము లోపల ఆపుతాం కదా అంత కుంభకము వదులుతాం కదా రేచకము బాహ్యములు ఆపుతాం కదా కొద్దిసేపు ఎంతసేపు ఆపగలిగింది అంతసేపు రేచకము అయిన తర్వాత బాహ్య కుంభకము ఈ నాలుగు ఇదే నేను చేసింది ప్రాణవీక్షణం తర్వాత చాలా కాలానికి నాకు తెలిసింది నేను రమణాశ్రమం పోయి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని చూసి కొందరితో డిస్క్రష్ చేసి ఆ తరువాత ఓహో రమణ చెప్పేటువంటి ప్రాణాయామం ఇది కాదు ఇది ప్రాణవీక్షణం అని తర్వాత తెలుసు సరే అది కూడా చేశామనుకోండి అది కూడా చక్కటి మెథడే కానీ ఇప్పుడు మనం మొదటి చెప్పినట్టుగా మామూలుగా పూరకం చేసామనుకోండి ఇప్పుడు గాలి పీల్చుకుంటూ ఉన్నాం కదా గాలి పీల్చుకునేటప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రపంచమంతా కూడా భగవంతుని చేత నింపబడి ఉంది ఈశావాస్య ఎదగం సర్వం ఎత్తికించే జగచ్చాందగత్ కాబట్టి నేను పీల్చుకుంటూ ఉన్నాను అంటే ఏ చైతన్యమైతే బాహ్యంలో ఉందో ఆ చైతన్యము నాలో నింపబడుతూ ఉంది అంతః కుంభకం ఆ చైతన్యము నా దేహం కూడా నిండిపోయింది నా మనసు కూడా నిండిపోయింది నా ఇంద్రియాలంతా కూడా నిండిపోయినాయి అని ఆ తరువాత వదులుతాను చూసారా నాలో ఏవైతే దుష్టభావాలున్నాయో నాలో ఏవైతే ఉండకూడనివి ఉన్నావో అటువంటి చెడు వాసనలన్నీ కూడాను బయటికి పోతూ ఉన్నాయి అని అంటే పోయినవి మళ్ళీ వచ్చేస్తాయి అనుకుంటాడు అందుకని బహిర్కుంభకం అంటే పోయినవి మళ్ళీ తిరిగి రాల రావడం లేదు అనేటువంటి భావన ఈ విధంగా పూరక అంతః కుంభక రేచక బహిర్ కుంభక అట్లా కూడా చేయొచ్చు ఏం చేసినప్పటికీ కూడాను వీటి వల్ల మనసు నిగ్రహింపబడుతుంది అది ప్రాణాయామము ప్రాణ ఆయామము ప్రాణాయామము ఆయామము అంటే నిగ్రహము అంతే ఆయామ నిగ్రహ కాబట్టి ఆయామం అంటేనే నిగ్రహం అర్థం కాబట్టి ఇది ప్రాణ కాబట్టి మనస్సు ఎప్పుడైతే ఆగుతుందో మనస్సు ఆగగానే ప్రశాంతంగా ఉంటుంది అంటే ఎందుకని మనసులో ఆలోచనలు నడవడం లేదు కదా ఈ ప్రశాంతత ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి దీన్నే లయ అంటారు లయ అంటే ఇది అంటే మనసు ప్రశాంతంగా ఏ ఆలోచన లేకుండా ఉండిపోవడం ఏదైతే ఉందో అది లయ కాబట్టి ఇప్పుడు ఏం తింటీ ప్రాణాయామం వల్ల ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది గనక మన మనసు నిగ్రహింపబడదు గనక ఇటువంటి మనసును నిగ్రహింప నిగ్రహించడానికి తాత్కాలికంగా మనసు నిగ్రహణం చేయడానికి డైరెక్ట్గా మనం మనసును నిగ్రహించలేకపోతున్నాం అది ఎందుకు తిరుగుతుందో ఎటు తిరుగుతుందో మనకు అర్థం కాలేదు కనుక ప్రాణాయామం కనుక చేసినట్లయితే మనసు తాత్కాలికంగా నిగ్రహింపబడుతుంది ఇప్పుడు కోతిని ఆడించేవాళ్ళు మీరు చూడండి కోతిని తీసుకొస్తారు కదా మర్కటం మనసుని ఎప్పుడు మర్కటంతోనే బోలుస్తాడు కాబట్టి కోతి ఎట్లాగైతే చెల్లిస్తూ ఉంటుందో దాన్ని ఆడిస్తూ ఉంటాడు పాపం ఏదో భుక్తి కోసం మధ్యలో ఆపాలనుకోండి వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నారు లేదు ధాన్యం ఇస్తున్నారు తీసుకోవాలా ఇది పిచ్చి చేష్టం అంతా చేస్తుంది అందుకని ఏం చేస్తాడంటే ఎక్కడైనా మీరు చూడండి కోతి నాడించేవాడు కూడా ఒక కర్ర తెచ్చుకుంటాడు కర్ర తెచ్చుకొని ఆ కర్ర దానికి ఇచ్చేస్తాడు వీడేం కొట్టడు అదేం చేస్తాడు తెలుసా కర్ర కనుక ఇస్తే ఇట్లేసుకొని ఇట్లా పట్టుకుంటారు చూడాలి మీరు ఎక్కడ క్లియర్ బాగానే చూపించానా ఇక అక్కడి నుంచి అది ఆడుతూ ఉంటుంది వీడు ఈ లోపల తీసుకోవడం చేసుకోవడం అంతా అయిపోద్ది అది అలా పెట్టుకునే ఉంటుంది పక్కింటికి పోయేంతవరకు మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత కర్ర తీసుకుంటాడు ఇంకా ఆడుతుంది కాబట్టి చెలించేటువంటి కోతిని చెలించకుండా ఉండడానికి ఒక కర్రని ఆధారం చేసుకొని ఆ కర్ర దానికి ఇచ్చి దానిమీదగా దాని మనసు ఎట్లాగైతే డైవర్ట్ చేస్తాడో నిరంతరం కూడా ఆమె పరుగులెత్తేటువంటి ఈ మనసుని ప్రాణాయామం అనేటువంటి కర్రను తగిలించి నిగ్రహించడం ఏదైతే ఉందో ఇది ప్రాణాయామం అంతకన్నా ఇంకేం లేదు క్లియర్నా లేదా ఏనుగు కూడా అంతే ఏనుగు కూడా చపల చిత్తమైనటువంటి ప్రాణి అందుకని దానికి కూడా కర్ర ఇచ్చేస్తాడు అది తొండ తగిలించుకొని ఊపుతూ ఉంటుంది ఇది ఏనుగలని టేమ్ చేసేటువంటి వారి దగ్గర మనం చూడవచ్చు కాబట్టి ఇది ప్రాణాయామం కనుక మనం ధ్యానం చేయడానికి ఎప్పుడు మన మనసు అనుగుణంగా ఉండదో అది దాన్ని సక్ర సక్రమైనటువంటి మార్గంలో ఉంచుకోవడానికి మనం చేసేటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇది ప్రాణాయామం క్లియర్నా అది ప్లీజ్ స్వామీజీ ప్రాణానికి మనసుకి ఏం సంబంధం ఇప్పుడు మనసు నిలవడం లేదు మనసు నిలవకపోతే మనసును నిలిపేటువంటి పని చెప్పకుండా ప్రాణాన్ని గనుక నిలిపితే ప్రాణాయామం కనుక చేస్తే ఈ ప్రాణాయామం వల్ల మనసు నిలబడుతుంది అని ఎట్లా చెప్తారు దీనికి దానికి రిలేషన్ ఏంటి ప్రాణానికి మనసుకి ఏమి సంబంధం సంబంధం ఉండాలి కదా లేకపోతే దీనివల్ల అది ఎట్లా కంట్రోల్ అవుతా ఉంది నెక్స్ట్ చిత్తవయవ చిత్క్రియాయుత శాఖయర్వయీ శక్తిమూలక చిత్తవయవ చిత్క్రీయాయు శాఖయర్వయీ శక్తికా శాఖయోర్వీ శక్తిమూలక చిత్త వాయవ చూడండి ఆయన చిత్త అంటే మనసు వాయవ అంటే ప్రాణం చిత్త వాయవ చిత్ క్రియాయుత చిత్ క్రియాయుత చిత్ క్రియాయుత ఈ రెండింటితో కూడి ఉంటాయి అంటే చిత్తమేమో ఆలోచిస్తూ ఉంటది. అవునా ఈ ప్రాణం ఏదైతే ఉందో ఇది క్రియలు నడుపుతూ ఉంటది. కాబట్టి చిత్త వాయవ అంటే చిత్త చిత్తము వాయవ ప్రాణ అంటే అది జ్ఞానశక్తి ఏది చిత్తము జ్ఞానశక్తి ప్రాణము క్రియాశక్తి కాబట్టి అందరికీ ఇంతకుముందే చెప్పున్నాను మీకు ఈ జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ రెండు ఉన్నాయి కదా కాబట్టి మనసు ద్వారా జరిగేటువంటిది జ్ఞానశక్తి ప్రాణం ద్వారా జరిగేటువంటిది క్రియాశక్తి చిత్త వాయవ చిత్ క్రియాయుత శాఖయోర్ధ్వయీ శక్తి మూలకా ఈ రెండిటికి కూడాను ఏది చిత్తానికి ప్రాణానికి ఈ రెండింటికి కూడాను మూలమేంటంటే మూలమైనటువంటి శక్తి ఒకటే ఇప్పుడు దానికి లోపల చైతన్య శక్తి ఉంది అది ఈశ్వర శక్తి ఈశ్వర శక్తి ఉండడం వల్లనే మనసు ఆలోచిస్తూ ఉంది చైతన్య జ్యోతిష అవభాసితశ మనస మనన సామర్థ్యం చూచారా కాబట్టి మనసు ఆలోచిస్తూ చైతన్యం ఉంది అట్లాగే ప్రాణం నడుస్తూ చైతన్యం ఉంది కాబట్టి రెండిటికీ ఆధారమైనటువంటి శక్తి ఒకటే ఒకే శక్తి ఉండడం వల్ల మనసు సంకల్పం చేయగలుగుతా ఉంది ప్రాణము క్రియలు చేయగలుగుతా ఉంది కాబట్టి అదేమో జ్ఞానశక్తి ఇదేమో క్రియాశక్తి ఈ రెండు శక్తి మూలక కాబట్టి ఈశ్వర శక్తి లేక చైతన్య శక్తి లేక మాయాశక్తి ఎట్లయినకోవచ్చు ఆ శక్తి అనేటువంటి దానికి ఈ రెండు ఏ రెండు చిత్తవాయవ సంకల్పయుతమైనటువంటి మనసు క్రియాయుతమైనటువంటి పురాణము ఈ రెండు కూడాను శాఖ ద్వైి ద్వైి శాఖయోహో ఇవి రెండు కొమ్మలు కాబట్టి ఒకే కాండానికి ఒక చెట్టు ఉందనుకోండి జీవితాన్ని చెట్టుతో పోల్చాడు ఉపనిషత్తుల్లో పోలుస్తాడు గీతలో పోల్చాడు కాబట్టి ఒక చెట్టు ఉంటే కాండం ఒకటే ఉన్నప్పుడు శాఖలు రెండుగా ఉంటాయి కదా అట్లాగే ఈ చైతన్యం చిశక్తి లోపల ఏదైతే ఈశ్వర శక్తి ఉందో ఈ శక్తి అనేటువంటి మూలానికి రెండు కొమ్మలున్నాయి ఒకటేమిటంటే ఆలోచించేటువంటి మనసు రెండవది క్రియలు చేసేటువంటి ప్రాణం కాబట్టి రెండు శాఖలు ఒకే కాండానికి ఆధారపడి ఉన్నాయి కనుక శాఖయోర్ద్వై శక్తి మూలక శక్తి ఒకటే మూల శక్తి ఒకటే గనక దీన్ని ఆధారం చేసుకొని ఆ రెండు బొయ్య ఉన్నాయి కాదు ఏ ఒక్కదాన్ని రొంగదీసినా రెండవది లొంగిపోద్దు అది లాజిక్ ఇంకేమీ లేదు కాబట్టి రెండిటికీ ఒకే శక్తి ఆధారంగా ఉంది గనక శక్తి మూలక శాఖ యోర్ ద్వయీ కాబట్టి రెండు శాఖలు ఎప్పుడైతే ఉన్నాయో ఈ రెండు శాఖల్లో క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ రెండు శాఖల్లో ఈ రెండు ఒకే కాండం మీద ఆధారపడి ఉన్నాయి గనక ఈ రెండు శాఖలకు ఒకే శక్తి ఆధారమై ఉంది గనక శక్తి మూలక ఆధారమైంది గనక అదే మూలం గనక ఒక దారిని గనక నిగ్రహిస్తే రెండవది నిగ్రహింపబడుతుంది కాబట్టి మనసును గనక నిగ్రహించావా ప్రాణం నిగ్రహింపబడుతుంది ప్రాణాన్ని గనక నిగ్రహించావా మనసు నిగ్రహించబడుతుంది కాబట్టి మనోనిగ్రహం ప్రాణ ఈ రెండిట్లో మనకి ఏది ఈజీ అన్నట్లయితే మనసును మనం అది మన అందుబాటులో ఉండదు ప్రాణాన్ని గనక నిగ్రహించినట్లయితే మనసు నిగ్రహింపబడుతుంది అట్లాగే మనసు కనుక నిగ్రహింపబడితే ఇది సూక్ష్మంగా తెలుస్తుంది సాధకుల్లో చాలామంది తెలుస్తుంది నిత్యం గనక ధ్యానం చేసేటువంటి వాళ్ళకి ఈ రహస్యం తెలిసిపోద్దు ధ్యానంలో కోచోట మనసు ఆగిపోద్ది అంత తేలిగ్ ఎప్పుడో అదే మనకు కళ్యాణ గడియ కాబట్టి మనసు ఆగుతుంది ఆ మనసు ఆగినప్పుడు మళ్ళీ మనసు స్టార్ట్ అవుతుంది దుచరా ఆలోచించడానికి ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను ఆయన మనసు ఆగిపోయింది మళ్ళీ మనసు స్టార్ట్ అవుతుందా అంటే బహిర్ముఖం అవుతుంది కదా మనసు అప్పుడేం తెలుస్తుంది తెలుసా ఇది మీకు అనుభవంతో అందాల్సిందే కేవలం టీచింగ్లో ఉపయోగం లేదు అప్పుడు అని ఒక్కసారి వదులుతాడు గాలి అంటే అంతవరకు బంధించినట్టుంటుంది అని అర్థం అంతవరకు బంధించినటువంటి గాలిని ఒక్కసారి వదిలినట్టుగా ఉంటుంది అంతే దాని అర్థమేంటి ధ్యానంలో మనసు నిలిచిపోయింది ధ్యానంలో మనసు నిలవడం వల్ల ప్రాణం నిలిచిపోయింది మళ్ళీ ప్రాణం బహిర్ముఖం అవుతుంది ఇప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది మనసు ఎట్లా బహిర్ముఖమైందో తెలియదు కానీ ప్రాణం మాత్రం తెలిసిపోద్ది అంటూ వదులుతాడు అంటే అంతవరకు ప్రాణము బంధింపబడి ఉన్నది అర్థం కాబట్టి మనసు ప్రాణం నిగ్రహింపబడుతుంది ప్రాణం నిగ్రహింపబడితే మనసు నిగ్రహింపబడుతుంది ఆ రెండు శాఖయోర్ద్వయి శక్తి మూలక కాబట్టి ఒకే ఈశ్వర శక్తికి అనేటువంటి కాండానికి రెండుగా కనపడుతూ ఉన్నాయి కనుక ఇవి కాబట్టి ఇప్పుడు లయము నాయన అది కూడా రావాలి మీకు చెప్తాను తర్వాత ఈశ్వర శక్తిని ఈ చైతన్య శక్తిని ఆధారం చేసుకుని ప్రాణము మనసు ఈ రెండు కూడా పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి శాఖయోర్ద్వయి శక్తి మూలక ఇప్పుడు ఇంద్రియాలు వస్తువుల్ని చూస్తాయి కదా శబ్దాలని వింటాయి ఇవన్నీ ఇంద్రియాలు బాహ్యంలో ఉండేటువంటి విషయాన్ని తెలి చూస్తాయి కాబట్టి ఏవేవైతే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయో నా కంటికి అందుతూ ఉన్నాయి కానీ కను తెలుసుకోలేదు ఇది ఇది ఏమిటని కాబట్టి దాన్ని తెలుసుకునేటువంటిది మనసు కాబట్టి మనసు గ్రహిస్తుంది ఇంద్రియాలు చూసినటువంటి వాటిని మనసు గ్రహిస్తూ పోతూ ఉంటుంది కానీ ఈ రెండిటికి అంటే ఇంద్రియాలు చూడడానికి మనసు ఇది ఫలానా కదా అంటే ఇంద్రియం అంటే చూచినప్పుడు చెట్టు కనపడుతుంది అది చెట్టు లేదు అది కొబ్బరి చెట్టు అనేది కంటికి తెలియదు మనసుకు తెలుస్తుంది కాబట్టి కన్ను చూస్తుంది మనసు గ్రహిస్తుంది కాబట్టి చూసేటువంటి మనసుకి గ్రహించేటువంటి గ్రహించేటువంటి మనసుకి చూసేటువంటి ఇంద్రియానికి రెంటికి ఆధారమైనటువంటి చైతన్యం మాత్రం శక్తి మూలక అది ఒక్కటే ఆ ఒక్కటే గనక ఈ రెండింటిది చూస్తుంది ఇప్పుడు మనసు ఆందోళనతో ఉంది చూడతామాసీంటికి ఎట్లా కనెక్షన్ అంటే మనసు ఆందోళనతో ఉంటుంది ఎందుకని ఆందోళన ఉంది ఏ కారణం ఏదన్నా కావచ్చు ఒక పదివేల రూపాయలు పాపం చాలా అవసరమై తెచ్చిపెట్టుకున్నాడు అది కనపడడం లేదు ఇంట్లో అన్ని చోట్ల వెతికారు ఇంట్లో అందరూ కానీ ఎక్కడ కనపడడం లేదు పాపం అల్లాడిపోతూ ఉండడు ఎంతో కష్టపడి తెచ్చుకున్నాడు అది ఎవరికో ఇవ్వాలి అప్పు ఇవ్వాలి కానీ ఏం చేయాలని అర్థం కావడం లేదు ఇక్కడ చూడండి అక్కడ చూడండి అక్కడ చూడండి ఆ మాట్లాడేటప్పుడు అయ్యో నేను ఇక్కడ పెట్టాను అక్కడ పెట్టాని అంటుంటాడు ఈ లోపల వాళ్ళ తమ్ముడు వస్తాడు ఏంటి ఏమిటి అంటాడు ఒరే ఈ విధంగా పదివేలు ఇక్కడ పెట్టాను అంటే అదేంటన్నయ్య నాకు ఇచ్చావు కదా నిన్న ఒరే నేను మళ్ళీ అడిగి తీసుకుంటానని అన్నావు కదా నా పెట్లో పెట్టి తాళం పెట్టానంటాడు అంతవరకు అంటున్నవాడు సడన్గా ఆపేస్తాడు మీరు చూడవచ్చు ప్రశాంతంగా ఎందుకని ఆ డబ్బు పోయిందనే దానివల్ల ఆందోళన ఆందోళన ఎక్కడుంది మనసులో ఉంది మనసులో ఆందోళన ఉంది ఇక్కడ ప్రాణం పరిగెత్తుతూ ఉంది శ్వాసలు తీవ్రమైపోతూ ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఆ పదివేలు నాకు ఇచ్చావు చెప్పాడు మనసు ప్రశాంతతను పొందింది కదా ఆటోమేటిక్గా శ్వాసలు ఆగిపోయినాయి అది కాబట్టి ఒకదానికోటి సంబంధం ఉంది కనుక శాఖయోర్ద్వై శక్తి మూలక కాబట్టి ప్రాణాయామము లేక ప్రాణవీక్షణము ఏది చేసినా కూడాను ఈ రెండిటి వల్ల జరిగేది ఏమిటంటే మనసును నిరోధిస్తూ పోవడమే కానీ ఈ మనసు నిరోధం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది లయము వినాశము నెక్స్ట్ లయ వినాశనే ఉభయరోధనే యం పునఃీ నోమృతీనాశ నే ఉభయం పునః నోమృతం ఈ మనసును నిరోధించడానికి లేదా నిగ్రహించడానికి ఇప్పుడు ప్రాణాయామం మనమే కదా అదే దానికోసమే కదా అనుకున్నాం కాబట్టి మనసు నిగ్రహించడం అనేటువంటిది ప్రధానమైనటువంటిది యోగంలో అదే మెయిన్గా చెప్తాడు యోగ చిత్తవృత్తి నిరోధ చిత్తవృత్తి నిరోధ కాబట్టి మనసులో ఉండేటువంటి ఆలోచనల సంకల్పాలు ఏవైతే ఉన్నావో వాటిని సంపూర్ణంగా నిరోధించడమే యోగమని కాబట్టి దీనికి రెండు మార్గాలు కనపడతా ఉంటాయి ఏమిటా అంటే అంటే మనసుని నిగ్రహించడానికి రెండు మార్గాలు తెలుస్తూ ఉన్నాయి ఒకటి లయము రెండవది వినాశము లయము డిజాల్వ్ అయిపోవడం వినాశము అనిహెలేషన్ టోటల్ లయ వినాశనే ఉభయ రోధనే కాబట్టి ఉభయ రోధనే రోధనే నిరోధనే కాబట్టి వాటిని నిర్ నిరోధన నిగ్రహించడం కాబట్టి మనసు నిగ్రహం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి లయము రెండవది వినాశము లయగతం పునః భవతి సెకండ్ లైన్ లయగతం పునః భవతి అంటే దాన్ని ఏమైనా అర్థం చేసుకో తెలుసా లయగతం మన పునః భవతి అది లయగతం మన పునః అంటే లయించినటువంటి మనసు లయగతం మన పునః భవతి ఏదైతే లయిస్తుందో ఆ మనసు తిరిగి పుడుతుంది లయగతం పునః భవతి అది పునః భవతి నో మృతం నోమృతం సంధి నా ఊ మృతం మృతం అంటే చనిపోయింది అని అర్థం మృతం అంటే చనిపోయింది గతించింది మృతం నా ఉ నో అంటే ఎట్టి పరిస్థితుల్లో నా పునర్భవతి అంతేంకాల లయగతం పునః భవతి లయగతం మన పునః భవతి కాబట్టి లయించినటువంటి మనసు తిరిగి పుడుతుంది కానీ నశించిందే అది మళ్ళీ పుట్టేటువంటి అవకాశం లేనేలేదు అది కాబట్టి ప్రాణాయామం చేసిన ప్రాణవీక్షణం ద్వారా కానీ మనసు అనేటువంటిది ఉపశమనం పొందుతుంది అంటే కొద్దిసేపు ప్రశాంతంగా ఉంటుంది దానిని లయ అంటారు అంతేంకే లేదు అంటే కొద్దిసేపు ఉండి మళ్ళీ మామూలు స్థితికి రావడం అది పునర్భవతి ఇప్పుడు నిద్ర అనుకోండి ఆయన నిద్రపోతాము నిద్రపోయినంతసేపు మనకు ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ వస్తామా లేదా నిద్ర నుంచే ఎందుకని నిద్రపోయాం గనక మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వస్తాం అంతే ఎప్పుడు కూడా అట్లాగే ఓ మనిషి చచ్చిపోయినాడనుకో వాడు కూడా నెక్స్ట్ మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు అట్లాగే సృష్టి స్థితి అన్నాం అనుకో లయ అది కూడా లయించిపోద్ది మళ్ళీ తిరిగి సృష్టి జరుగుతుంది ఎప్పుడు కూడా అంతే కాబట్టి పోయిందంటే మళ్ళీ వస్తుంది అర్థం అలా పోతూ వస్తూ ఉండేటువంటిది లయ్లీ అన్నా కాబట్టి లయగతం పునః భవతి లయగతం మన కాబట్టి నిద్రలో లయించినటువంటి మనసు మళ్ళీ తిరిగి పూడుతుంది అంటే ప్రాణాయామంలో కూడా లయించినటువంటి మనసు మళ్ళీ తిరిగి పుడుతుంది మళ్ళీ ఆలోచనలు కదులుతూనే ఉంటాయి కాబట్టి నిద్ర లాంటిది అనుకోవాలి కాకపోతే నిద్రలో ఎరుక ఉండదు లయలో ఎరుక ఉంటుంది ప్రాణాయామం చేసేటువంటి వాడికి నేను ఇది చేస్తున్నానని తెలుసు కానీ నిద్రపోయేటువంటి వాడికి నేను నిద్రపోతున్నానని వాడికి తెలియదు కాబట్టి నిద్రలో నిద్రను కూడా లయే కాకపోతే అక్కడ కర్త నేను ఉన్నాను అనేటువంటి జ్ఞానం లేకుండా ఉంటాడు ఎందుకంటే అది నిద్ర గనక ఇక్కడ లయలో మాత్రం తాను చేస్తున్నటువంటి ఎరుక మాత్రం ఉంటుంది కానీ లయగతం పునః భవతి లయించిన మనసు పుడతుంది చనిపోయినటువంటి మనసు మాత్రం పుట్టేందుకు అవకాశం లేదు ఇది మనసు చనిపోవడం అనేది కూడా మనకు అర్థం కావాలి కాబట్టి లయించిన మనసులో ఏముంటాయి ఆలోచనలుంటాయి కానీ మనసు లయించిపోయింది లయించినటువంటి మనసు ఆలోచనలో ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే పునః భవతి లయ గతం మనహ పునః భవతి మళ్ళీ వస్తుంది కాదు అంతకుముందు లయించకముందు మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనలు అయితే ఉన్నావో పునః మళ్ళీ భవతి ఆ మనసు పురుతుంది కదా ఆలోచనలు కూడా పుడతాయి ఆటోమేటిక్గా ఎంతో దుఃఖంతో ఉంటాడు ఆయన ఒకడు నిద్రపోతాడు అందుకని స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని మింగి నిద్రపోయేది జనం కారణం అది ఎందుకని అంటే వాడు ఆ బాధను అనుభవించలేకపోతాడు అందుకని స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటాడు వేసుకున్నాడు అనుకోండి కాంపోజ్ అది హాయిగా కామ్గా నిద్రపోతాడు తాత్కాలికంగా ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఆ దుఃఖాన్ని ఆపగలిగాడే కానీ దాని కారణాన్ని పోగొట్టలే అందువల్ల మళ్ళీ వాడు లేచాడనుకోండి ఏ బాధనైతే అనుభవించలేకుండా వాడు ఈ టాబ్లెట్స్ మింగాడు ఆ బాధతోనే లేస్తాడు మళ్ళీ నీకు అర్థమైపోతుంది ఎందుకని తెలుసా ఆ మనసులో ఉండేటువంటి ఆ బాధ పోలేదు పోవడానికి అవకాశం లేదు కాబట్టి లయించినటువంటి మనసు ఏదైతే ఉందో ఆ మనసు లయించిందే కానీ ఆ మనసులో ఉండేటువంటి అజ్ఞానం ఉందా లేదా మనసు లయించింది మనసులో ఉండే అజ్ఞానం కూడా లయించింది మనసు పునః భవతి లయ గతం మనహ పునః భవతి ఆ లయించిన మనసు ఎప్పుడైతే మళ్ళీ తిరిగి వస్తూ ఉందో కూడా ఆ సమస్యలన్నీ కూడా ఉత్పన్నమవుతాయి ఇది పునఃభవతి అంటే కాబట్టి ఆ మనసులో ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయో అవి అట్లాగే ఉంటాయి అవి ఎక్కడికి పోవు ఎందుకని వాటికి సత్యం తెలిసే అవకాశం లేదు వృత్తులకి సత్యం తెలిసే అవకాశం లేదు కాబట్టి ఎప్పుడు కూడాను మనోనాశము అంటే మనస్సులో ఉండేటువంటి అజ్ఞానం నశించడం అని చాలామందికి ఇది కూడా తెలియదు మనోనాశం అంటే మనసు నశించిపోద్ది అంటాడు మనసు నశించిపోతే ప్రపంచంలో ఎట్లా బ్రతికేది ప్రపంచంలో ఉండేటువంటి ట్రాన్సాక్షన్స్ అంతా మనసుతోనే నడవాలి కాబట్టి మనసు నశించడం అంటే ఏంటంటే మనసులో ఉండేటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అది నశించడం అర్థం చేసుకుంటూ పోవాలి అజ్ఞానం నశించడం కాబట్టి ఎప్పుడైతే అజ్ఞానం నశించిందో అజ్ఞాన జనిత భావాలు కూడా నశించిపోయాయి అని అర్థం కాబట్టి ఆ అజ్ఞానం వల్ల ఏ సమస్యలు మనకు ఉత్పన్నమైనయో అవన్నీ కూడా పోయినాయి అర్థం అది నో మృతం కాబట్టి చచ్చిపో అది మా మనసు గతిస్తే మాత్రం మళ్ళీ అది ఉండేందుకు అవకాశం లేదు అంటే అజ్ఞానం పోతే ఈ బాధలు మళ్ళీ ఉండేందుకు అవకాశం లేదు నేను అలను అని మర్చిపోతే నేను అలను అని గనక మర్చిపోయింది అనుకోండి ఎవరు అలా దానిని లయ అంటారు అసలు నేను నీళ్లే నేను అల కాదు నేను నీళ్లే అని తెలుసుకున్నది అనుకోండి అలలో ఉన్న అజ్ఞానం పోయింది గనక అది సముద్రం నేనే అని తెలుసుకుంటుంది ఇది జ్ఞానం ఇది జ్ఞానం అంతవరకు అలలో ఉన్నటువంటి అజ్ఞానం నశించిపోయింది అని అర్థం నో మృతం కాబట్టి చచ్చిపోయింది మళ్ళీ వచ్చేందుకు అవకాశం లేనేలేదు అంటే మనకు మహర్షి స్టాండ్ పాయింట్లో యోగం అనేది పెద్ద విషయం కాదు కానీ అది కూడా డీల్ చేయాలని చేస్తున్నాడు అంత ఇంకేం లేదు ప్రాణబంధనా ింతనానానాశ మ్యకచింతనాశ మ్య ప్రాణబంధనా ఏకచింత సమిత ద ముందు శ్లోకంలో లయ వినాశం చెప్పాం కదా లయ వినాశనే ఉభయరోధనే లయగదం పునఃభవతి నోమృదం కాబట్టి లయము వినాశం కదా ఇప్పుడు ఏంటంటే ప్రాణబంధనాత్ ఈ ప్రాణాయామం వల్ల ప్రాణాన్ని బంధించడం వల్ల నిరోధించడం వల్ల లీనమానసం మానసం లీనం అంటే మనసు లయిస్తుంది కాబట్టి ప్రాణబంధనం వల్ల మనసు యిస్తుంది అంతేగాని మనసు నశించదు ఎప్పుడు నశిస్తుంది ఏకచింతనాత్ ఏక చింతనాట్ అంటే ఏకాత్మ చింతనాత్ కాబట్టి అద్వయమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో దానిని గురించి ధ్యానించడం వల్లనే చింతనం చేయడం వల్లనే ఏకాత్మ చింతనాత్ నాశమేత్యద నాశమేతి అధహ నాశమేత్యద అధహ అంటే ఆ మనసు అధహ దట్ మైండ్ ఆ మనస్సు అని అర్థం ఏ మనసు ప్రాణబంధనం వలన ఏదైతే లయించిపోతుందో లీనమైపోతుందో ప్రాణబంధనం వలన ఏ మనసు అయితే లీనమవుతుందో అది ఏకాత్మచింతనం అంటే అద్వయమైనటువంటి ఆత్మస్వరూపాన్ని చింతనం చేయడం వల్ల అధహ ఆ మనసు నాశం ఏతి నాశం ఏతి నాశం గచ్చతి ఏతి గచ్చతి నశించిపోతూ ఉంది ప్రాణబంధనాత్ లీనమానసం ఏకచింతనాత్ నాశమేత్యద కాబట్టి ప్రాణబంధనం వలన ప్రాణాయామం వలన తాత్కాలికంగా లయిస్తుంది అంతే తాత్కాలికంగా లయిస్తుంది అని అర్థం లీనమైపోతుంది కానీ అంత మాత్రం చేత మనసులో ఉండేటువంటి అజ్ఞానం పోదు కదా మనసు లయించడం కాదు మనకు కావాల్సింది నీ సమస్య ఏంటనేది ముత్ ముఖ్యంగా కావాలి లయించడం జ్ఞానం కాదు మనసు లయించినంత మాత్రాన మనిషికి జ్ఞానం రాలేదు ఇప్పుడు నిద్రపోయి లేచిన వాడికి జ్ఞానం ఏమొస్తుంది కాబట్టి తాత్కాలికంగా లయిస్తాడు ఊరటగలుగుతుంది అంతే అంతవరకు ఆవేదనతో ఉంటాడు కొద్ది ఊరటగలుగుతుందని అర్థం కాబట్టి వాటిని అంటే యోగా చిత్తవృత్తి నిరోధాని పతంజలి మహర్షి చెప్పిన చిత్తవృత్తుల్ని అంటే మన సంకల్పాలని మనో సంకల్పాన్ని నిరోధించినంత మాత్రాన ఆత్మ తెలిసే అవకాశం లేదు ఎట్లా తెలుస్తావు చెప్పండి మనసులో సంకల్పాలు ఉన్నాయి సంకల్పాలను ఆపేస్తావు అంతే మనసు ప్రశాంతంగా ఉంటుంది సంకల్పాలు తీవ్రమవుతాయి మనసు ఆందోళనగా ఉంటుంది కాబట్టి ఇది కేవలం మనోపరిధిలో ఉందే కానీ నీ సమస్యకు పరిష్కారం ఇది కానీ కాదు ఎందుకని ఏకచింతనాత్ నాశం ఏతి అది ఆడ సంకల్పాలు నాయన యోగా చెప్తారు చాలా మనసులో సంకల్పాలన్నీ కనుక ఆగిపోతే వాళ్ళు చెప్పేది అదే యోగం వాళ్ళు లోపల ఆత్మదర్శనం అవుతుంది చూసారా ఆత్మ దర్శనం అవుతుంది కదా దర్శనం కావడం అంటే ఏంటి అది దృశ్యం బాగా ఆలోచిస్తుంది ఇప్పుడు ఈ పూలమాల ఉంది నాయన ఇది దృశ్యము నేను దృక్కు కాబట్టి నేను చూస్తూ ఉన్న ద్రష్ట ఇది దృశ్యం మనసులో ఉండేటువంటి సంకల్పాలన్నీ గనక ఆగిపోతే ఆత్మ దర్శనం అవుతుంది అని చెబితే ఆత్మ ఎవరప్పుడు ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ఆఫ్ మై పర్సెప్షన్ కాదా నేను దర్శనైనా అవి దృశ్యం కదా కాబట్టి ఆత్మ దృశ్యమైపోలే దృశ్యమైనప్పుడు ఆత్మ ఎవరు వస్తువు కదా వస్తువు అంటే జడం కదా అయిపోయిందే కాబట్టి జడదర్శనం కావాల నీక జడమైనటువంటి దాన్ని నువ్వు దర్శించాలనా కాబట్టి ఆత్మ జడమయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి ఆత్మ గనక దృశ్యమైతే ద్రష్ట ఎవరు చెప్పు చూచేది ఎవరు కాబట్టి ద్రష్ట ఆత్మ దృశ్యం కాదు కాబట్టి కేవలం ఈ మనసులో ఉండేటువంటి సంకల్పాలని ఆపినంత మాత్రాన వృత్తి నిరోధం జరిగినంత మాత్రాన వృత్తి అంటే సంకల్పం కాబట్టి సంకల్ప నిరోధం జరిగినంత మాత్రాన జ్ఞానం కాదది ఎందుకని వృత్తులు ఆత్మని కప్పలేవు ఇదొకటి బాగా అర్థం చేసుకోవాలి వృత్తులన్నీ తొలగిస్తే ఆత్మదర్శనం అవుతుంది అని అంటే ఇక్కడే యోగంలో కాలు జారేది వృత్తులు తొలగిస్తే ఆత్మదర్శనం అవుతుందంటే అంటే వృత్తులు కప్పి ఉందే ఆత్మని అయ్యా ఈ గుడ్డను కనుక తొలగిస్తే లోపల ఉండే వస్తువు కనపడుతుంది అన్నట్టుగా వృత్తుల్ని తొలగిస్తే ఆలోచనల్ని థాట్స్ అన్ని గనక రిమూవ్ చేసినట్లయితే ఆత్మదర్శనం అవుతుంది ఎవరు చెప్పారు నీకు అంటే దాని అర్థమేంటి వృత్తులు ఆత్మని కప్పేశాయని అర్థం ఇంపాసిబుల్ సార్ ఎన్ని అలలైతే సముద్రాన్ని కప్పుతాయి వాటిలో కాబట్టి సముద్రాన్ని అలలు ఎప్పుడు కప్పలేవు అలలు ఉన్నా సముద్రం ఉంది అలలు పడిపోయినా సముద్రం ఉంది అలలు ఉండడానికి సముద్రం కారణము అలలు లేవు సముద్రం ఉంది అది ఆడ అల ఉంది సముద్రం ఉంది అల లేదు సముద్రం ఉంది వృత్తి ఉంది చైతన్యం ఉంది వృత్తి లేదు చైతన్యం ఉంది ఇంక ఇక్కడ తప్పేది కాబట్టి ఆ వృత్తి నడిచేటప్పుడు కూడాను ప్లీజ్ అలలు లేచేటప్పుడు కూడా అలలో ఉన్నదంతా కూడాను నీళ్లే హెచ్చు అట్లాగే వృత్తులు కదిలేటప్పుడు కూడాను వృత్తుల్లో ఉన్నదంతా కూడా చైతన్యమే చైతన్యం లేకపోతే వృత్తి కదిలేందుకు అవకాశమే లేదు కాబట్టి వృత్తిలో ఉన్నది కూడా చైతన్యమే కనుక వృత్తుల్ని నువ్వు అణచాల్సిన అవసరం లేదు ఎప్పుడు వృత్తుల్ని నువ్వు నిరోధించాలి అంటే అవి గనక ఆత్మ దర్శనానికి అడ్డుపడేటట్లయితే అవి గనక కప్పి ఉండే ఆత్మని ఆత్మ దర్శనానికి కనుక అవి అడ్డుపడేటట్లయితే వాటిని నువ్వు నిరోధించాలి కానీ అవకాశమే లేదు కాబట్టి వృత్తులు అనేటువంటివి చైతన్యం కన్నా వేరుగా లేవు స్వతంత్రంగా లేవు కానీ ఆత్మ స్వతంత్రంగా ఉంది వృత్తుల మీద ఆధారపడి లేదు వృత్తులు ఉంటే ఆత్మ ఉంది వృత్తులు లేకపోయినా ఆత్మ ఉంటుంది ఇది జ్ఞానం ఏక చింతనాత్ నాశమేతి కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే వృత్తులే దుఃఖానికి కారణం అంటారు ఎందుకు వృత్తులే దుఃఖానికి కారణం అంటారంటే యోగంలో మీకు ఆ లాజిక్ కూడా చెప్తాను వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది ఒక్కటే అయ్యా నువ్వు నిద్రపోతున్నావు కదా అవును నువ్వు అనేక బాధల్లో ఉన్నావు నిద్రపోయావు అవును నిద్రపోయాను అక్కడ నీకేం వృత్తులు లేవు కదా లేవు మరి పడుకోక నీకు దుఃఖం ఉండింది కదా ఉండింది మరి రాత్రి నిద్రలో నీకేమైనా దుఃఖం ఉండిందే లేదు సార్ దుఃఖం లేదు కదా నీకు ఎందుకు లేదు వృత్తులు లేవు గనక నువ్వు నిద్రపోకముందు నీ దగ్గర సంకల్పాలున్నాయి ఏ కారణమైనా కావచ్చు ఆ సంకల్పాల వల్ల నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు నిద్రపోయినప్పుడు వృత్తులు అణగిపోయినాయి గనక మనసులు అయించింది గనక వృత్తులు అణగిపోయినాయి గనక వృత్తులు లేవు దుఃఖం లేదు కానీ వేదాంతం చెప్పేది అది కాదు వృత్తులు ఉండడం కాదు నీ దుఃఖానికి కారణం వృత్తులు దుఃఖానికి కారణము అని నువ్వు భావించడమే నీ దుఃఖానికి కారణం ఎందుకని నీ స్వరూపం ఆత్మ ఈ వృత్తుల వల్ల అయ్యేదేం కాదు వృత్తులు ఉంటే ఉంటాయి లేకపోతే లేకుండా పోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వృత్తి ఆత్మని కప్పేందుకు అవకాశం లేదు గనక యోగ చిత్తవృత్తి నిరోధ అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం చిత్తవృత్తులను నీవు పెట్టుకోవాలి పో పోగొట్టుకోవాలేమో అంతే ఇప్పుడు అలా ఉందంటే నాయన అలా సముద్రమే కదా కాబట్టి అలా అంటే ఏంటో చెప్పనా నీళ్ళు ప్లస్ రూపం అంతేనా అలా అంటే వృత్తి ప్లస్ రూపం అలా ప్లస్ రూపం అలా లేచింది రూపం కనపడతా ఉంది అందుకని దాన్ని అలా అన్నావు లేకపోతే సముద్రమేది అలా పడిపోతే అది కాబట్టి అలా మైనస్ రూపము ఈజ్ ఈక్వల్ టు నీళ్లు చైతన్యము మైనస్ వృత్తి ఇజ్ ఈక్వల్ టు చైతన్యమే అంత ఆత్మే కానీ రెండవది అయ్యేందుకు అవకాశం లేనేలేదు కాబట్టి నీళ్లు ప్లస్ రూపము వచ్చినప్పుడు అలా అంటూ ఉన్నాము చైతన్యము ప్లస్ రూపం వచ్చినప్పుడు దాన్ని మనం వృత్తి అంటూ ఉన్నాము కాబట్టి వృత్తిలో నీళ్ళల్లో దీంట్లో అలలో ఎట్లాగైతే నీళ్లే ఉన్నాయో వృత్తిలో చైతన్యమే ఉంది చైతన్యాన్ని దర్శించడానికి వృత్తి నిరోధం కాదు సముద్రాన్ని దర్శించడానికి అలా అర్ణులు కాదు కలపసరక్షణ కాదు ప్రతిబంధకం కాదు ఎందుకని అలలో ఉన్నది కూడా నీరే సముద్రంలో ఉన్నది కూడా నీరే కాబట్టి కంటెంట్ వైజ్ చూసినప్పుడు ఉన్నదంతా కూడా ఒకటే గనక అది చైతన్యమే కానీ రెండవది అయ్యేందుకు అవకాశం లేదు గనక ఆ చైతన్యం ఏదో దానిని ఏది కప్పలేదు చైతన్యాన్ని కప్పాలంటే చైతన్యం జ్ఞానం గనక ఒక్కటే కప్పగలదు గీతలో క్లియర్గా చెప్పాడు అర్జున అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేనా ముఖ్యం తెంతవహ కాబట్టి జ్ఞానం అనేది అజ్ఞానం వల్ల కప్పవలసిందే కానీ ఇంకొక విధంగా కప్పేందుకు అవకాశం లేదు కాబట్టి మనసులో అజ్ఞానం అనేటువంటిది ఉంది ఇది ఏకచింతనాత్ నాశమేతి కాబట్టి ఏకాత్మస్వరూపమైనటువంటి నేను కేవలం ఆత్మనే అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నీ కలిగినప్పుడు మనసులో ఉండేటువంటి ఈ ద్వైతం అంతా కూడా పోతుంది అంతకన్నాకే లేదు కనుక ప్రాణబంధనాత్ లీనమానసం ఏకచింతనాత్ నాశమేత్యద ఆ మనసు నశించిపోతుంది అంటే మనసులో ఉండేటువంటి అజ్ఞానం అంతా కూడాను నశించిపోతుంది అర్థం ఇప్పుడు మనసులో ఉండేటువంటి అజ్ఞానం నశించడం అంటేనే మనసు నశించడం అని అర్థం ఎందుకంటే అజ్ఞానమే దానికి ఆహారం అంతగా ఇంకేం లేదు దాని శక్తి అంతా అజ్ఞానమే కదా ఇప్పుడు మనసు నశించింది కదా నష్ట మనస ఉత్కృష్టయో కృత్యం అస్తి స్వస్థితి ఉత్కృష్టయోగిన ఎక్సాల్టెడ్ యోగి ఉత్తమయోగి ఉత్కృష్టమైనటువంటి వాడు ఎవరంటే నష్టమానస కాబట్టి ఆ మనసులో ఉండే అజ్ఞానం అంతా ఎవరికైతే పోయింది నశించిపోయింది నాశమేతి ఇంతకుముందు శ్లోకంలో చూసినట్టుగా ఏక చింతనాత్ నాశమేతి కాబట్టి ఆత్మ జ్ఞానం కలిగినటువంటి వాడికి మనసులో ఉండేటువంటి బుద్ధిలో ఉండేటువంటి అజ్ఞానం నశించిపోతూ ఉంది గనక నష్ట ఆ మనసు నశించినటువంటి వాడు ఉత్కృష్ట యోగిన ఉత్తమమైనటువంటి యోగి ఎగ్జాల్టెడ్ యోగి అటువంటి యోగి మనసు నశించుపోయినటువంటి యోగి ఈ ప్రపంచంలో ఏది చేసినవాడు ఏది చేయనివాడు ఇది ఒక తమాషా అతను చేయవలసిందంటూ ఏమీ లేదు ఈ ప్రపంచంలో కృత్యం అస్థి కిం కృత్యం చెయ్యదగినది చెయ్యవలసింది కృత్యం అస్థి కిం కిమ్ అతడు చేయదగింది ఏముంది కృత్యం సర్వం కృతమేవా కృత్యం సర్వం కృతమేవ ఏదైతే చేయాలన్నా అదంతా చేసిన వాడు అయిపోయాడు సార్ కృత్యం అస్థి ఆయన చేయవలసింది ఏముంది కిమపి నాస్తి ఏమీ లేదు అంతా చేసేసిన వాడు అయ్యాడు కృష్ణ కర్మకృతు అంటారు అతన్ని అన్ని కూడాను చేసేసినటువంటి వాడు అయ్యాడు అదేందండి అన్ని చేసినవాడు ఎట్లవుతాడు అవును కారణం ఎస్మాత్ కారణా కృత్యమస్థితి స్వస్థితిస్థితి స్వస్థితి అంటే స్వరూపస్థితి తన యొక్క స్వరూపస్థితి స్వస్థితి ప్రాప్త యత ఈ కారణం చేత ఎందుకని వాడి యొక్క ఆత్మస్థితిని వాడు పొందాడు గనక ఇంత ముందు చూసామ ఏకచింతనాత్ అదే ఇది ఇంకేం లేదు స్వస్వరూపం స్వస్థితి యత యస్మాత్ కారణాత్ ఎందుకని ప్రాప్త్య అటువంటి వాడు చేయవలసింది ఏదైతే ఉందో కృత్యం సర్వం కృతమేవా అతన్ని కూడా చేసినటువంటి వాడే ఎందుకంటే అదేందండి చేయవలసింది ఏం ఉండదా చేయవలసింది ఎప్పుడు ఉంటుంది చెప్పండి పొందవలసింది ఉన్నప్పుడు సింపుల్ రీజన్ ఏదన్నా చేయాలి ఒక పని అంటే పొందవలసింది ఉంది అని అర్థం కాబట్టి ఏది పొందాలి స్వస్థితి యత యత యస్మాత్ ప్రాప్త్యా స్వస్థితి స్వస్వరూపస్థితి ప్రాప్తశా కాబట్టి తన స్వరూపాన్ని తాను పొందినటువంటి వాడికి అంతటా నిండి నివడీకృతమైనటువంటి ఆత్మను పొందినటువంటి వాడికి పొందవలసింది ఏ ఉంది ప్రపంచంలో కాబట్టి పొ పొందవలసింది ఉంటేనే చేయవలసింది ఉంటుంది కాబట్టి కృత్యమస్తి కెం కాబట్టి అంటే దాని అర్థం అతడు ఏమి చేయడని కాదు ఇప్పుడు జ్ఞాని ఏమి చేయకుండా ఉంటాడా రవణ ఏమి చేయకుండా ఉన్నాడా శంకరావు ఉన్నాడు ఏమి చేయకుండా ఉన్నాడా చేస్తారు ఏం చేసినా ఏదో పొందాలనేటువంటి ఆశతో మాత్రం కానే అంతే నీళ్లలో ఎట్లాగైతే అలవలు కదులుతూ ఉంటాయో ఆ విధంగా వాళ్లలో కూడా కర్మలు లోక కళ్యాణార్థం కలగచ్చేమో కానీ దానివల్ల ఏదో పొందాలనేటువంటి కాంక్ష మాత్రం జ్ఞానిలో ఉండేందుకు అవకాశం లేనేలేదు కాబట్టి ఆత్మజ్ఞానం పొందినటువంటి మహాత్ముడు ఎవడైతే ఉన్నాడో స్వస్థితి యత స్వస్వరూపస్థితి యతహా అస్మత్ కారణాత్ కాబట్టి ఎవడైతే ఆ స్వరూపస్థితిని పొందాడో అటువంటి యోగి యొక్క మనసులో అజ్ఞానం ఉందా లేదు కదా నశించింది ఏకచింతనాత్ నాశమేతి అది కాబట్టి ఆ ఏకాత్మ దర్శనంలో ఇవన్నీ పోయినాయి కనుక పూర్ణ పూర్ణమైనటువంటి ఆత్మ అంతటా నిండి నిబుడీకృతమైనటువంటి ఆత్మ తానే అని తెలుసుకునేటువంటి జ్ఞాని ఈ ప్రపంచంలో పొందవలసిందంటూ ఏది లేదు కాబట్టి అతని ద్వారా ఏ కర్మలు జరిగినా ప్లీజ్ మన ద్వారా ఏమన్నా కర్మలు జరిగాయంటే ఆనందం కోసం బాగా అర్థం చేసుకోండి అవునా నేను ఈ కర్మ చేస్తే సుఖపడతాను అనేటువంటి భావన ఉండడం వల్ల మన ద్వారా ఏదన్నా కర్మలు జరిగితే ఆనందం కోసం ఈ జ్ఞాని ద్వారా కర్మలు జరిగితే ఆనందం కోసం కాదు ఆనందం నుండి కలిగేటువంటి కర్మలు అయ్యి ఆనందం కోసం మనం కర్మలు చేస్తాం ఆనందం నుండి పెళ్ళొప్పేటువంటి కర్మలు జ్ఞాని నుండి ఉత్పన్నమవుతాయి అది ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు నిండిపోయి ఉండారు కనుక అంతః పూర్ణహ బహిపూర్ణహ పూర్ణ కుంభవార్ణవే కాబట్టి కుండను తీసుకెళ్లి నీళ్లలో ముంచితే అది లోపలుంటే పూర్ణ కుంభవార్నవేద అంతః పూర్ణహ లోపలంతా నీళ్లే బయట నీళ్లే ఎందుకని నీడకుండా లోపల అదే బయటికి తీసుకొచ్చి పెట్టామనుకోండి అంత శూన్య బహిష్న్య శూన్యకుంభ వారినవే లోపల శూన్యమే బయట శూన్యమే కాబట్టి జ్ఞానికి అంతః పూర్ణమే గనక ఆయన పొందదగిందంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు కాబట్టి పొందవలసింది లేదు గనక చేయవలసింది లేదు కృత్యం అస్థి కృత్యం చేయవలసింది కిం ఏముంది ఏమి లేదు ఎందుకని స్వస్థితి యతహునా తీరంలో మీకు ఎప్పుడో చెప్పినట్టు జ్ఞాపకం సాధువు కూర్చొని ఉంటే ఆయన శిష్యుడు కోటీశ్వరుడు శేట్ ఇది జరిగిందే ఇది ఉత్తర హిందు స్థానంలో ఆయన నేరుగా వచ్చాడు ఈయన ఇక్కడ ఉన్నాడని తెలిసి యమునా తీరంలో అక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి గురుదేవ ఈరోజు నేను నా పుట్టినరోజు జన్మదినము అందుకని నేను ఆశ్రమం వెళ్ళాను మిమ్మల్ని దర్శించాలని మీరు నదీ తీరంలో ఉన్నారని తెలిసింది అందుకని ఇక్కడికి వచ్చాను మంచిది నాయనా అని అన్నాడు అప్పుడు రెండు కడియాలు చేతికి వేసుకునేటి ఉండే రెండు కంకణాలు అవి తీసుకొని వచ్చి గురుదేవా ఈ రెండు మీకు తీసుకొచ్చాను నేను అంటే బంగారుతో తయారు చేసి ఉండి వాటి మీద మంచి మణులు పొదిగుండాడు చాలా కాస్ట్లీ ఆ రెండు తీసుకొచ్చి ఇవి మీకు సమర్పిద్దామని ఎందుకంటే ఈరోజు నా పుట్టిందనం కనుక మీకు సమర్పిస్తామని నేను తెచ్చుకున్నాను ఇవి ఇవి తీసుకోండి అన్నాడు సరే నేను తీసుకున్నాడు తీసుకొని ఆ రెండు కాదు ఒకటి చేతితో పట్టుకున్నాడు ఒకటి చేత్తో పట్టుకున్నాడు అట్లా తిప్పుతున్నాడు ఊరికే తమాషాగా మాట్లాడుతూ అలా తిప్పుతూ ఉంటే ఒకసారి అది సర్రం తిరిగి పోయి నీళ్ళల్లో పడిపోయింది బ్రహ్మాండంగా ప్రవహిస్తుంది యమునా నది ఇది పోయి నీళ్ళల్లో పడిపోయింది అంత విలువైంది అప్పుడు వెంటనే అతను అన్నాడు గురిదేవా గురిదేవా ఏమనుకోద్ది మీరు పో పోతే పోదు ఎక్కడికి ఎందుకంటే నేను గజీతగాడిని అహంకారం ఉంటే అన్నీ గజీయతగా అంటే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి దాన్ని తీసుకొని వస్తాను కాకపోతే మీరు ఇట్లన్నప్పుడు నేను మిమ్మల్ని చూస్తూ ఉంటా అది ఎక్కడ పడిందో నేను చూడలేదు ఈ వైపు పడిందో ఆ వైపు పడిందో అటు పడిందో ఒక్కసారి మీరు చెప్పారంటే నేను ఇప్పుడే పోయి ఈది దాన్ని తీసుకొని వస్తాను అన్నాడు నేను చూశాను ఆయన ఎక్కడ పడింది గురుదేవాని ఆ రెండో తీసుకొని అది అక్కడ ఆ రెండో కంగారని తీసుకొని బంగారు అదిగో నాయన అక్కడ అని అన్నాడు దిగ్భ్రాంతి చెందాడు ఎందుకని ఆయనకి ఎందుకు నాయన బంగారు ఆయనే పెద్ద బంగారు ఎవరూ పనిలేనంత బంగారు ఆయనే స్వస్థితి యత స్వరూపస్థితి యత ప్రాప్త ఆ స్థితి పొందినటువంటి వాడు ఈ ప్రపంచంలో పొందవలసింది ఏమీ లేదు కాబట్టి నష్ట మానస ఉత్కృష్ట యోగిన కృత్యమస్తికిం స్వస్థితిం యత 15 శ్లోకాస్ ఓవర్ ఇక్కడికి యోగం అయిపోయింది కాబట్టి యోగాన్ని కూడా చెప్పేశాడు నెక్స్ట్ మళ్ళీ అద్వైతానికి వెళ్ళిపోతున్నాడు దృశ్యవారితం చిత్తమాత్మన అద్భుతమైన శ్లోకం నెక్స్ట్ వీక్ చూద్దాం ఓ ఓ పూర్ణమదూర్ణమి పూర్ణ పూర్ణముదచ్చే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవీ శాంతి శాంతి శా